ేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం మహా సవిలాసమోహ గ్రాహ్రాసైకర్మే ఓ సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినధీతమస్ మావిషావహై ఓ శాంతి శాంతి శాచిత్ పిహితే కణే శూయతే శబ్ ఆంతర ప్రాణవాయ జాఠరాగ్న జల పానీక్ష జ్యేహ్యాస్పర్శా మేలనే ఉే రసగంధే అక్షాణమాంతరగ్రహ మనం నివసించే ఈ దృశ్యమాన ప్రపంచం ఈ ప్రపంచంలో చరించే మన దేహం ఈ రెండు పాంచభౌతికమైన అంటే పంచభూతాల నుండి మాత్రమే ఉత్పన్నమైనవి అని మనం తెలుసుకున్నాం అంటే మనం నివసించేటువంటి ఈ బాష్య ప్రపంచం ఈ ప్రపంచంలో చరించేటువంటి మన దేహం ఈ రెండు కూడాను పంచభౌతికమైన మనం తెలుసుకున్నాం అంటే పంచభూతాల నుంచే ఉత్పన్నమైనవి అని తెలుసుకున్నాం ఇక్కడ ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలి దీన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి శాస్త్రం అధ్యయనం చేసేటప్పుడు ఈ పంచభూత ప్రపంచాన్ని లేదా భూత పంచకాన్ని వీటిని సవిస్తరంగా ఇలా సుస్పష్టం చేస్తూ పోవడంలో वीर्णयी निर्धारने आसक्ति शास्त्रा की ले प्रगाढ़ असल शास्त्रा की विषय आसक् शास्त्र तात्पर्य का मैं एनकनी वाई स्वामीजी इट स्थूलभूतल अट सूक्ष्मूता నిర్ణయం చేస్తూ నిర్దేశిస్తూ పోవడంలో శాస్త్రం యొక్క హృదయం మరొక చోట ఉంది ఏ భూత ప్రపంచం అయితే మనకు కనిపిస్తుందో పంచభౌతికమైన భూత ప్రపంచం ఇది బ్రహ్మము అన్యము కాదు అనే పరమ సత్యాన్ని నిర్ధారణ చేయడమే శాస్త్ర తాత్పర్యం కానీ ఈ పంచభూతాన్ని గురించి వివరించుకుంటూ పోవడం కాదు కానీ అది నిర్ధారణ కావాలంటే వీటి విషయం సుస్పష్టంగా మనకు తెలిసి ఉండాలి అందుకని ఇంత వివరణ ఇచ్చుకుంటూ పోవాల్సి వచ్చింది కనుక శాస్త్రాన్ని ఎప్పుడు అధ్యయనం చేసేటప్పుడు కూడాను అవాంతరంగా అవసరమైనటువంటి అనేక విషయాలు దొరలుతూ ఉండినా బ్రహ్మానుభూతిని పొందాలి అనుకునేటువంటి ముముక్షువు మాత్రం జిజ్ఞాసు మాత్రం ఎప్పుడు శాస్త్రం యొక్క ఏకవాక్యత ఏంటి శాస్త్రం యొక్క ఏక తాత్పర్యం ఏంటి అనే దాని మీదనే దృష్టి నిలిపి వీటిని అర్థం చేసుకుంటూ పోవాలి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంతవరకు పంచభూతాలను గురించి మనం తెలుసుకున్నాం ఆ భూతాల యొక్క కార్యాలను కూడా మనం తెలుసుకున్నాం గుణాలు తెలుసుకున్నాం అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదు జో వాయు తేజ వాయురాకాశాలు పంచభూతాలు వీటిలో శబ్దము స్పర్శ రూపము రసము గంధము క్రమాత్ ఇవి వాటి యొక్క గుణాలు కాబట్టి అవేమో శ్రోత్ర శ్రోత్రీయ ఏదైతే ఉన్నావో ఇవన్నీ భూతాలుగా తెలుస్తూ ఉంటే శబ్దాది విషయాలు వాటి గుణాలగా మనకు తెలుస్తుంది ఇవన్నీ కూడాను మనకు అందడానికి జ్ఞానేంద్రియాలు ప్రధానంగా ఉన్నాయి కరణము అంటే అందించేటువంటిది సాధనం జ్ఞాన సాధనం జ్ఞానేంద్రియం ఏ ఇంద్రియము ద్వారా నీకు జ్ఞానం అందుతూ అది జ్ఞానేంద్రియం అంత ఇంకే కారణం జ్ఞానేంద్రియం అంటే దాని ద్వారానే నీకు అందుతూ ఉంది సెన్స్ ఆర్గన్స్లో దాని ద్వారా అందుతూ ఉంది కాబట్టి స్పర్శ అందాలి అని అంటే నీకు చర్మం కాబట్టి శబ్దం వినాలి అంటే చెవి రూపం కనపడాలి అంటే కన్ను వాసన తెలియాలంటే ముక్కు రుచి తెలియాలంటే నాలుక ఈ విధంగా ఐదు ఏవైతే ఉన్నాయో శ్రోత్రాది ఇంద్రియాలు అవి ఈ శబ్దాది విషయాలని తెలుసుకుంటూ పోతూ ఉన్నాయి ఈ విధంగా మనకు జ్ఞానం కలుగుతూ ఉంది ఇలా జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు మనం ఆలోచించి ఈ ప్రపంచంలో చరిస్తూ ఉన్నాం ఇది కర్మ నడుస్తూ ఇలా కర్మ చేయడానికి జ్ఞానేంద్రియాలు కేవలం జ్ఞానాన్ని సముపార్జిస్తాయే కానీ భాష్య ప్రపంచంలో ఉండేటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని మనకు అందిస్తాయే కానీ చరించడానికి కర్మేంద్రియాలు ఉండాలి అక్కడెక్కడో ఉండేటువంటి శబ్దాన్ని వినడానికి ఇక్కడ ఉండేటువంటి జ్ఞానేంద్రియం సరిపోద్దు కానీ దాని దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళు నడిచి వెళ్ళాలి కాళ్ళు అనేటువంటివి జ్ఞానేంద్రియం కిందకి రావు కర్మేంద్రియం వస్తాయి కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడాను దేహంలోనే ఉన్నాయి ఈ దేహం ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంది మనుగడనే సాగిస్తూ ఉంది జ్ఞాన కర్మేంద్రియే సార్థం ది ప్రాణౌ తశ్చరీరగ తశ్చరీరగ తశ్చరీరగ సూక్ష్మశరీరగహ కాబట్టి జ్ఞాన కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు సా అర్థం వాటితో కలుపుకొని ధి ప్రాణవ్ ధి అంటే బుద్ధి బుద్ధి అన్నప్పుడే మనసు కూడాను చేరిపోతుంది మనోబుద్ధులు మైండ్ అండ్ ఇంటలెక్ట్ సో ధి అన్నప్పుడే ఉపలక్షణం మనసును కూడా అర్థం చేసుకుంటాం ప్రాణవ్ పంచప్రాణాలు కాబట్టి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు పంచ్ పంచప్రాణాలు ఐదు అక్కడికి పదిహేను అయినాయి మనసు ఒకటి బుద్ధి ఒకటి మొత్తం కలిపి పదిహేడు ఇది సూక్ష్మ శరీరం తశ్శరీరగౌ తశ్చరీరగాహ సూక్ష్మ శరీరగాహ సూక్ష్మ శరీరే అస్థి ఈ పదిహేడు కూడాను సూక్ష్మశరీరంలోనే ఉన్నాయి అది స్థూల బాడీ గ్రాసు బాడీ కాదు సటిల్ బాడీ దీన్ని మొదట వివేక ప్రకరణం మనం తెలుసుకున్నప్పుడు అక్కడ సప్తదశ కళాత్మకంగా దీన్ని తెలుసుకున్నాం ఒక మాటలో చెప్తారంటే ఈ ఏడు లక్షణాలతో కూడి ఉండేటువంటి దాన్ని సూక్ష్మశరీరం అన్నాం దీన్నే లింగ శరీరం అని కూడా అన్నాం గుర్తుపెట్టుకోండి లింగ శరీరం ఆత్మన సూక్ష్మోపాధి సూక్ష్మోపాధి స్థూల దేహం సూక్ష్మోపాధి ఆ సప్తదశ కళాత్మకం సప్తదశ కళాభి సప్తదశ కళాత్మకం క్లియర్ ఇది ఇవన్నీ కూడా సూక్ష్మదేహంలో ఉన్నాయి ఈ పదిహేడు సూక్ష్మదేహంలో ఉన్నాయి జ్ఞానం మనం అందుకుంటూ ఉన్నాం సూక్ష్మదేహంలో అవి ఉండినా బాహ్యంలో ఉండేటువంటి విషయాన్ని గ్రహిస్తున్నాయి సీద ఇప్పుడు సూక్ష్మదేహం లోపల ఉంది కానీ బాహ్యంలో ఒక శబ్దం రూపం ఉంది అంటే రూపాన్ని లోపల ఉండేది గ్రహించే అవకాశం లేదు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే సూక్ష్మ శరీరానికి సంబంధించింది కనుక నేత్రం చూడాలి నేత్రం అనేది నేత్రేంద్రియం నేత్రేంద్రియం స్థూలానికి సంబంధించింది కాదు నేత్రేంద్రియం సూక్ష్మానికి సంబంధించింది సూక్ష్మం లోపల ఉంది రూపం బయట దీనికి దానికి కనెక్షన్ కుదరడం లేదు అందువల్ల ఈ స్థూల దేహంలోకి అది వచ్చి ఒక చోట చేరితే గాని దీన్ని తెలుసుకునే అవకాశం లేదు అది ఎక్కడైతే వచ్చి చేరుతుందో దాని స్థానం ఎక్కడో ఆ స్థాన విశేషాన్ని గోళకము అన్న ఇప్పుడు అర్థమైందా క్లియర్గా కాబట్టి గోళకము అంటే అది కాబట్టి నేత్రేంద్రియము సూక్ష్మ శరీరంలో ఉంది స్థూలదేహములో కన్నుంది నేత్రేంద్రియము వేరు నేత్రము వేరు అసలు ఈ వీటికి ఇప్పుడు చెవి ముక్కు నాలుక ఇవన్నీ అట్టున్నాం మనం ఇవన్నీ ఎందుకు వచ్చాయి పేర్లు అంటే ఆ సూక్ష్మంలో ఉండేటువంటి ఇంద్రియాలను దృష్టిలో పెట్టుకొని ఈ పేర్లు వచ్చాయి అది శ్రోత్రేంద్రియం సూక్ష్మంలో ఉంది స్థూలములో శ్రోత్రము అర్థమవుతుంది ఇప్పుడు రసనేంద్రియము అది సూక్ష్మంలో ఉంది స్థూలములో నాలుక రసమ ఘ్రాణేంద్రియము చూసారా సెన్సార్గానేమో లోపల ఉంది సూక్ష్మములో రసనేంద్రియముంది ఇంద్రియం అక్కడ ఉంది స్థూలములో గోళకము ఇక్కడుంది నాలుక రసన ఘ్రాణ ముక్కు అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి వీటికి వీటికి కూడా నా పేర్లు రావడానికి కారణం వాటి యొక్క నామాల్ని దృష్టిలో పెట్టుకొని వాటికి పేర్లను బట్టి వీటికి వచ్చింది కనుక గ్రహించేటువంటివి ఏమో లోపలున్నాయి సూక్ష్మ సూక్ష్మదేహంలో ఉన్నవి అని నీకెట్లా తెలిసాయా నువ్వేమన్నా చూసావా లోపలికి వెళ్ళాను కార్యానుమేయ వాటి యొక్క కార్యాలు ఇక్కడ తెలుస్తున్నాయి గనక కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తూ ఉన్నాం గనక కార్యానుమేయ అనుమాన ప్రమాణంతో కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించి సూక్ష్మదేహంలో ఈ ఇంద్రియాలు ఉన్నవి అనేటువంటి దాన్ని సుస్పష్టంగా మనం తెలుసుకున్నాం ప్లీజ్ ఇక్కడ క్లియర్గా ఉండిపోతున్నాను నెక్స్ట్ శ్లోకానికి కనుక జ్ఞానేంద్రియాలు ఆంతర్యంలోనే ఉన్నాయి అవి ఈ గోళకాల దగ్గరకు వచ్చినప్పుడు వీటి స్థాన విశేషం ఇది అర్థమైంది అక్కడికి వచ్చి ఆపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడే మనకు తెలుస్తూ ఉంటాయి ప్ర ప్రపంచం అందుతూ ఉంటుంది సపోజ్ అది ఉంది కానీ ఇక్కడికి రాలేదు ఇంద్రియం ఉంది గోళకం లేదు వన్ ఫిఫ్త్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ లాస్ట్ కాదా ఆలోచించండి ఇప్పుడు లోపల ఉంది ఇంద్రియ కానీ ఇక్కడ కన్ను పనిచేయడం లేదు ఏ కారణం చేద్దన్నా కావచ్చు ఒకవేళ బ్లైండ్ అయినాడు అనుకోండి టోటల్గా లేదు కనుక గోళకంలో ట్రబుల్ ఉంది ఇంద్రియం బాగానే ఉంది స్థానం దగ్గరికి రాలేకపోతూ ఉంది కనుక లోపల నుండే బయట ఉండేటువంటి వాటిని అందుకునేటువంటి అవకాశం లేదు గనక ఇక్కడికి రాలేదు కనుక ఈ పాంచభౌతికమైనటువంటి ప్రపంచంలో ఐదు విధాలుగా తెలిసేది మనకి ఈ ప్రపంచం అందులో వన్ ఫిఫ్త్ ఎగిరిపోయింది అంటే ఏవేవైతే రూపాలు రంగులు ఈ ప్రపంచంలో ఉన్నవో అవి నీకు కనిపించవిగా సపోజ్ ఇది ఏదైనా అయ్యి ఉండి బ్లైండ్ కాకుండా అతను బ్లైండ్ కాకుండా ఏదో చత్వరం అయి అనుకోండి ఆ కన్నును మళ్ళీ ఆపరేట్ చేసి సరి చేశాడు అనుకోండి లేదర్ ఆపరేషన్ ఇప్పుడు అది పనిచేస్తుంది అనుకోండి మళ్లీ చూసి ఓహో రండి అంటాడు కాబట్టి గోళకం ఉండినా అది కనుక పని చేయకపోతే ఇంద్రియం ఉండి కూడా ఉపయోగం లేదు అందువల్ల ఇవి చాలా ప్రధానంగా ఉన్నాయి కాని ఇవన్నీ కూడా స్థూలంలో ఉన్నాయి కానీ వీటి ద్వారా మన జ్ఞానం కలగడానికి ఆధారమైనటువంటివి మాత్రం సూక్ష్మంలోనే ఉన్నాయి కాబట్టి ఆ సూక్ష్మంలో ఉన్నవి వాటి వల్ల మన జ్ఞానం కలుగుతూ ఉంది భాష్యానికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది అవి సూక్ష్మంలో ఉన్నా కూడా అందుకనే మనం కార్యానుమేయా అని అర్థం చేసుకున్నాం దాన్ని కొద్దిగా విఫులం చేయడానికి ఇప్పుడు మనం చదివిన రెండు శ్లోకాల్లో కూడాను ఆ మాట చెప్పడం జరిగింది కదాచిత్ అప్పుడప్పుడు నైన్ అప్పుడప్పుడు ఎందుకు ఈ పని ఎవడు చేయడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటారే కాని ఇట్లా పెట్టుకుంటే ఎట్టు ఉంటుంది స్వామీజీ దాన్ని ఎవరు అనుకుంటాడా అనుకున్నాడు వాడి గురించి మనం ఆలోచిస్తాం కనుక ఎప్పుడైనా సరే కదాచిత్ ఎప్పుడోకప్పుడు కర్ణే ప్లీజ్ పిహితే ఎప్పుడైతే చేతులు చెవులను మూసేయడం జరుగుతూ ఉందో అంతర శబ్దయతే అది అన్వయం అంతర శబ్దయతే లోపలుండేటువంటి శబ్దాలు వినపడతా ఉన్నాయి ప్రాణవాయౌ జాఠరాగ్నౌ అట్లాగే మన గాలి పీల్చినప్పుడు లోపల ఒక సౌండ్ ఒకటి వినిపిస్తూ ఉంది ఇది భాక్ష్యంలో వినిపించేది కాదు లోపల నుంచి వినిపిస్తూ ఇది కూడా కార్యానమేయ లోపల నుంచి వినిపిస్తూ అట్లాగే ఆహారం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి కూడాను మనకు శబ్దాలు వినపడుతూ ఉంటాయి లోపల అవన్నీ కూడాను మనం వింటున్నాం కాబట్టి భాక్ష్యంలో గోళకాలుంటే పోయి వింటూ కానీ వినేది మాత్రం అదే గాని ఇవి కాదు వినేది చెవి కాదు వినడం కోసం చెవి ఉంది అనేదాన్ని మనం అర్థం చేసుకోవడానికి చెవి లేకపోయినా లోపలుండేటువంటి శబ్దాన్ని వినగలగడంలో చెవి లేదక్కడ ఇది వినడానికి కారణం అదే ప్రధానంగా అక్కడ చెవి పోవాల్సిన అవసరం లేదు లేకుండా కూడా అర్థమవుతాయి స్వామిజీ కరణ కదా అందేదే టింపనము అని అనుకోవచ్చు మరి స్పర్శ నీ చర్మం బయట ఉంది నీ చర్మం బయట ఉంది ఇప్పుడు ఒక్కొక్కసారి మొన్నది ఏం చెప్పాను కదా మీరు చల్లగా ఏదన్నా బాగానే ఉందరూ పోసుకున్నాం అనుకోండి కూల్ డ్రింక్ అందులో ఈ సైడ్ టైంలో వింటర్ సైడ్ టైంలో అది చల్లగా ఉండే లోపల లోపల చల్లగా ఉంటుంది ఉంటుంది ఉంటుందా ఆ స్పరిశ ఎవరు తెలుసుకున్నది స్కిన్ ఈజ్ అవుట్ సైడ్ స్థూలంలో బయట ఉంది అక్కడ తెలుస్తుందా లేదా అది జల్లపానే అన్నభక్షనే కాబట్టి నీళ్లు తాగినప్పుడు లేదు అన్నభక్షనే కారం తింటారు కొందరు అటు నెల్లూరు చిత్తూరు కడప మెడ్రాసు పోతే ఇది మంచి అనుభవంకు చక్కగా అనుభవంలో ఉంటుంది ఇది కారం ఎక్కువ తింటా ఉంటారు కారం తింటుంటే లోపలంతా మనుతుందండి అంటాడు ఎవరు తినమని కానీ అది ఎవరు తెలుసుకుంటున్నారు దాని స్పర్శ టచ్ కాబట్టి లోపల ఏ స్పర్శలు ఉన్నాయో అవి నీకు తెలుస్తూనే ఉన్నాయి స్పర్శాహా స్పర్శా ఆంతరా వ్యజ్యంతే అభివ్యజ్యంతే చక్కగా నీకు తెలిసిపోతూ ఉన్నాయి అట్లాగే మేళనే కళ్ళు మూసినప్పుడు చ అంతరం తమ చూచారా మేళనే కృతే సతి కృతే సతి తమ ఆంతరం తమ చీకటి ఆంతరం దృశ్యతే కనపడతా ఉంది ఆ ఇప్పుడు కళ్ళు మూస్తే చీకటి కనపడతావాళ్ళ మీకు వెలుగు లేకపోవడమే చీకటి అనడానికి కూడా లేదు చీకటి కూడా ఉంది కించిత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అసలు చీకటి లేదు ఉన్నది వెలుగే అంటారు అది కాదు శాస్త్రం చీకటి ఉంది ఏదో కొద్దిగా ఉంది లేనిది ఎట్లా కనపడుతుంది ఉన్నదానికి అభావం కానీ లేని అభావం లేదు కాబట్టి ఉంది చీకటి అనేది కూడా ఉంది కాకపోతే వెలుగుకు విరోధి వెలుగుకు విరోధి జ్ఞానానికి అజ్ఞానం ఎట్లా విరోధో వెలుగుకు చీకటి ఎట్లా విరోధి జ్ఞానం వస్తే అజ్ఞానం ఎట్లాగైతే పోతుందో వెలుగు వస్తే చీకటి పోతుంది అంతే ఇంకేం లేదు నిమీలే మన కళ్ళు మూసినప్పుడు నిమీలే సతి నిమీలే కృతే ఎప్పుడైతే కళ్ళు మూయడం జరుగుతుందో అక్కడ మనకు అంతరం లోపల తమహ అంటే చీకటి చక్కగా తెలుస్తుంది మనకు చూసారా లోపల అది కేవలం అంటే ఈ కళ్ళే లేవు అక్కడ ఇప్పుడు అప్పుడు చూసేది ఈ కళ్ళు కాదు మీకు అర్థం అవుతుంది ఇప్పుడు కార్యానమే అంటే ఈ కళ్ళు లేవు కదా ఇప్పుడు వెనక కానీ చీకటి కనపడుతుంది కదా దేనికి కనపడతా అది సూక్ష్మ ఇంద్రియం ఇంద్రియం ఉంది కదా లోపల సూక్ష్మ శరీరంలో దానికి కనపడతా ఉంది ఉద్గారే సతి అంటే త్రీపు ఎప్పుడైతే వస్తూ ఉందో రసగంధవు చేత్ కాబట్టి రసము గంధం అంటే రుచి దాని వాసన ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడాను అక్షాణం ఆంతరగ్రహ అక్షాణం ఇంద్రియాణం అక్షాణం ఇంద్రియాణం ఆంతరగ్రహ కార్యానుమేయ ఈ విధంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంది ఇట్లా జ్ఞానేంద్రియాలు కేవలం సూక్ష్మ శరీరంలో ఉంటూ ఉన్నాయి వాటి ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగిన తర్వాత కాదు ఈ ప్రపంచంలో మనం చరిస్తున్నాం ఆ చరించడానికి ఉపకరించేటువంటివి కర్మేంద్రియాలు ఇప్పటి వరకు మనం జ్ఞానేంద్రియాలని తెలుసుకున్నాం నైనా బాగా అర్థం చేసుకోండి జ్ఞానేంద్రియాలు సూక్ష్మదేహానికి సంబంధించినవి గనక బాహ్యంలో ఉండే విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి స్వతంత్రంగా తెలుసుకోలేవు గనక గోళకాల్లోకి రావాలి ఆ గోళకాలు ఎక్కడున్నవి స్థాన విశేషం అని అంటే స్థూలదేహంలో ఉన్నవి అని కూడా మనం తెలుసుకున్నాం వీటి కార్యాలు కూడా మనం తెలుసుకున్నాం కార్యాలు కూడా తెలుసుకున్నాం కదా దేని కార్యము ఏమిటి అనేటువంటిది కూడా మనం తెలుసుకున్నాం అట్లాగే ఇప్పుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి జ్ఞానాన్ని సముపార్జించడం వరకే జ్ఞానకరణం సరేనా ఇప్పుడు కర్మలు చేయడానికి ఈ ప్రపంచంలో మనం ఆచరించడానికి ఏవైతే ఉన్నావో కర్మేంద్రియాలు అవి ఆచరించాలనుకున్నప్పుడు వాటి స్థానం ఎక్కడ కారణం కర్మేంద్రియాలు కూడా సూక్ష్మదేహానికి సంబంధించినవి సప్తదశ కళాభిహి దాంట్లో వచ్చేసాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచప్రాణాలు మనసు బుద్ధి కలిసి సప్తదశాకళాత్మకం అవునా కాబట్టి అవి కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి అవి చరించాలి అనుకున్నప్పుడు బాహ్యానికి ఓకే వాటికి కూడా స్ట్రక్చరల్ లొకేషన్ కావాలా స్థాన విశేషం ఉండాలి ఎక్కడికి వచ్చి చేస్తాయి అవి స్థూలంలో ఇవి స్థూలం వల్ల ఎక్కడ ఉన్నాయో మనకి జ్ఞానేంద్రియాలు అర్థమైపోయింది మరి కర్మేంద్రియాలు స్థూలం వల్ల ఎక్కడున్నవి అనేది అర్థం కావాలి వాటి కార్యాలు అర్థం కావాలి కర్మేంద్రియాలు అర్థం కావాలి వాటి కార్యాలు అర్థం కావాలి అవి ఎక్కడెక్కడ ఉన్నవో స్థాన విశేషం కూడా వీటిని గురించి తెలుసుకున్నట్టే వాటిని గురించి కూడా తెలుసుకోవాలి ఓకే లెటస్ గో పంచోక్త్యాద గమన విసర్గానంద క్రియా షివాణిజ్య సేవాద్యా పంచస్వంతర్భవంతి వాక్పాదపాయూపస్తై అక్షతత్క్రియా జాదిగోళకేష్ తత్కర్మేంద్రియ పంచకం అదే ఈ రెండిట్లో కలిపి కర్మేంద్రియ విషయాలంతా అయిపోద్దు ఈ రెండు శ్లోకాలు అందుకని ఇది ఒక యూనిట్ కలిసి చెప్పాను ఎస్ ఏమీ అవసరం లేదు నాయన మీకు లాస్ట్ శ్లోకం వరకు ప్రతిదీ అర్థమవుతుంది ఆ ధైర్యం నాకు ఉంది సరేనా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతిదీ మీకు అర్థమవుతుంది కారణం వస్తుంది మేము అంత జ్ఞానంలో ఏం అవసరం లేదు నాకు అర్థమైంది కదా మీకు అర్థమవుతుంది అర్థం ఇంకేం ఒకరికి అర్థమైంది ఇంకొకరికి అర్థమవుద్ది కాకపోతే అతను ఎట్లా అర్థం చేసుకున్నాడు అట్లా చెప్పగలిగి ఉండాలి వీళ్ళు అందుకోగలిగి ఉండాలి అంతే ఇంకేం లేదు ఇప్పుడు చూడండి తమాషా నైనా సెకండ్ శ్లోకాన్ని తీసుకుంటున్నాను చూడండి కార్లేషన్ ఇట్టు నేను వాకు పాణి పాద పాయు ఉపస్త ఉపస్త అంటే కర్మేంద్రియై ఉపస్తై ఫ్లోరన్ వాక్ భాషిస్తున్నాం కదా వాక్ వాకు ఒకటి పాణి చెయ్యి పాద కాలు పాదము పాయు విసర్జనేంద్రియము ళము ఉపస్త జననేంద్రియము భోగేంద్రియమని కూడా అంటారు జననేంద్రియము ఈ అయితే కదా వాకు పాణి పాదా పాయు ఉపస్తై అంటే కర్మేంద్రియై అక్షై ఇంద్రియై అక్షై అంటే ఇంద్రియ ఏ ఇంద్రియ అంతే కర్మేంద్రియ తత్ క్రియా వాటి యొక్క కర్మలు జనిహి ఉత్పత్తిహి భవతి సంభవతి కాబట్టి ఈ ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి వాటి యొక్క కర్మలు కూడాను క్రియలు కూడా వరుసగా సంభవిస్తూ ఉన్నాయి అది ఎట్లాగండి ముఖాది గోలకే ఒకటి ముందు నోరు ఇచ్చేశాడు అంతే ముఖం ముఖం అంటే నోరు ఇది మొత్తం టోటల్ కాదు ముఖం అంటే నోరు ముఖాది ఎట్సెట్రా ఆది అంటే ఆది అంటే ఏంటి ఇక ఎప్పుడైతే ముఖం ఇచ్చేసాడో అది వాక్కులో కాదు వాక్కు ముఖం అంటే నోరు నోరు వాక్కు సంబంధించింది ఇక పాణి పాద పాయు ఉపస్త ఈ నాలుగు ఉండేడు అవన్నీ ఆది ఎట్సెట్రా ఈ ఐదు గోలకేషు ఆస్థే గోళకేష్ అస్తే గోళకేషు ఈ ఐదు స్థానాల్లో ముకాది గోళకేషు ముఖము మొదలైనటువంటి స్థానాలలో ఉన్నయి తత్ కర్మేంద్రియ పంచకం ఆ గోళకాల ఐదుట్లు ఏవైతే ఉన్నావో వాటిని కర్మేంద్రియ పంచకము అని అంటారు ఇప్పుడు అర్థమైపోయింది కదా కాబట్టి వాక్ వాక్కులో అంటే ముఖంలో వాక్కుంది నూను నేను చెప్పను ఇప్పుడు ఫస్ట్ దానికి రండి మొదటి శ్లోకం ఇప్పుడు ఇది అర్థమైపోయింది కదా మీకు కాబట్టి కర్మేంద్రియ పంచకం అంటే ఏంటో అర్థమైంది అవి వర్సగా ముఖాది గోళాల్లో ఉన్నాయి అన్నాడు ముఖము అంటే నోరు నోరు మొదలైనటువంటి ఎట్సెట్రా అనేసాడు వీటిని కర్మేంద్రియ పంచకాలంటారు అన్నాడు ఆ ఆది ఏంటో ఆయన చెప్తున్నాడు కనుక నాకు అవసరం లేదు జస్ట్ లిసన్ పంచోక్త్యాదగమన విసర్గానందకాహ క్రియా పంచ పంచ ఉక్తి ఆదాన అడా పంచోక్తి ఆదాన అని కదా పంచ పంచి కాదు పంచి ఈస్ డిఫరెంట్ దట్ ఈస్ వరం ధర్మవరం అండ్ కంచి ఇది పంచ సరేనా పంచ ఉక్తి ఆదాన ఉదాన సీ ఆదాన గమన విసర్గ ఆనంద క్రియా క్రమాత్ ముఖాదిగోళకేషు అంతే కదా ఇవి ఆనందకాంచ క్రియా అది పంచ ఫస్ట్ రాజ్యండి అది ఐదు క్రియలు ఐదు కర్మలు కర్మేంద్రియాలకి ఐదు కర్మలు కాబట్టి కర్మేంద్రియాలు ఏమిటో రెండో శ్లోకంలో చూశాం వాక్పాణిపాదపాయుపస్త ఐదు చూసాం కదా ఇప్పుడు ఆ కర్మేంద్రియాలు ఐదు కనుక వాటికి పనులు కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఐదు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు మొదట ఉక్తి మాట్లాడినా ఉక్తి యుక్తి కాదు ప్లీజ్ ఉక్తి సుష్టు ఉక్తి సూక్తి అది అట్లా ఉక్తి అంటే పలకణం ఉక్తి అంటే పలకడం మాట్లాడటం భాషించడం ఉక్తి తర్వాత ఆదాన తీసుకోవడం ఆదాన అంటే తీసుకోవడం దేంతో తీసుకుంటాం అదో పాణి అంతే ఇంకేం వాక్ పాణి పాత పాయు వాక్ ఉక్తి పాణి ఆదాన పాద గమన పాయు విసర్గ ఉపస్థా ఆనంద ఆనందకహ క్రియా పంచ పంచ క్రియా ఇతి కాబట్టి ఈ ఐదు మన కర్మేంద్రియాలు చేసేటువంటి క్రియలు ఇవన్నీ స్వామిజీ పంచ కర్మేంద్రియాలు ఈ పనులు చేస్తా ఉన్నాయన్నారు బాగా అర్థమవుతా ఉంది ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది అక్కడ ముఖాది గోలకేశ్వర్ అన్నాడు ఆ ముఖాది అవి ఏమేమి చేస్తున్నాయి ఎక్కడెక్కడ ఏమేమి పనులు దొరుకుతున్నాయి అర్థమైంది అన్నాడు కానీ నేను వ్యవసాయం చేస్తానే అవును వ్యవసాయం చేసేది ఎవరు స్వామిజీ కర్మేంద్రియాలే ఇంకొక నేను వ్యాపారం చేస్తాను స్వామిజీ వాణిజ్యం ఎస్ ఎవరు కాదన్నారు చేసుకో మరి వాణిజ్యం చేస్తాను కలిసి అది ఇట్లో లేదే ఎక్కడ సేవాద్యాహ అయ్యా నేను సేవ చేస్తాను ఏమి సేవ ఇది ఒక విచిత్రమైన పదం ఈ పదం అంటేనే భయం నాకు దీన్ని ఇంగ్లీష్లో తీసిపోతే సర్వీసు కదా విఆర్ఎస్ విఆర్ఎస్ ఒకటిలే ఆర్ఎస్ విఆర్ఎస్ రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీసు వాలంటరీ రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీసు కరెక్టేనా ఐ డోంట్ థింక్స్ ఐ డోంట్ థింక్స్ వాట్ సర్వీస్ యూ డి సార్ యూ డిడ్ సమ్థింగ్ యూ గట్ లాట్ వేరీ సర్వీస్ సార్ యూ రిటైర్డ్ ఫ్రమ్ ది జాబ్ దట్ సల్ ఇట్ ఈ హై అండర్స్ విఆర్ఎస్ ప్రతి ఒక్కరు అయా సర్వీస్ ఏం సర్వీస్ చేసావు నువ్వు ప్రభుత్వానికి ఏం ప్రభుత్వాన్ని నువ్వు చేసిన సేవ ఏంది మనం చేసిన సేవకి మనం తీసుకున్న జీతానికి ఏమైనా సంబంధం ఉంది అయినా జీతం తీసుకొని నువ్వు పనిచేసేటప్పుడు సేవ ఏంది సార్ అది ఇప్పుడు మీరు చేస్తున్నారు దశ రాష్ట్రంలో దట్ ఈజ్ సర్వీస్ దట్ ఈజ్ సర్వీస్ అనుపకారిణి అనుపకారిణి మీరు సర్వీస్ చేస్తారు మేమేమిస్తాము ఇవ్వం ఇవ్వమా ఇవ్వకపోతే మీరు చేస్తారా బట్ దట్స్ నాట్ విజిబుల్ అది అని విషయం మేమిచ్చేది వాళ్ళు ఇవ్వలేరు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు మేము కూడా ఇవ్వలేము కానీ అది వస్తా ఉంది మీకు అది మీకు తెలుసు మాకు తెలుసు కనుక చేస్తారు అది సర్వీస్ అనుపకారినే ఏ ఉపకారాన్ని ఆశించకుండా చేసేది సర్వీస్ కానీ ప్రతి నెల చేస్తే నెలకి ముప్పై రోజులైతే పదిహేను రోజులు పోయి ఆ పదిహేను రోజుల్లో కూడాను రెండు మూడు గంటల లోపల ఉండి మిగతా గంటలు బయట ఉండి నేను ఐ డీడ్ సర్వీస్ అండి ఐ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీస్ అండి సర్వీస్ ఏముంది సార్ సర్వీస్ ఏముంది అది సరే పోయి అనుకుంటాం సేవాద్యాహ ఆ సేవలు ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కృషి వ్యవసాయం కృషి అంటే వ్యవసాయం ఆయన వాణిజ్యం అంటే వ్యాపారం సేవాద్యహ సేవ అద్యహ పో ఇంకా ఏమన్నా సేవ ఒకటి ఇంకా అద్యహ ఎట్సట్రా ఇంకా ఏవేవైతే చేస్తున్నావో వాటి విషయం ఏంటి స్వామీజీ ఈ ఐదుగురు చెప్పారంటే ఇదిగో అవి కూడా సార్ పంచస్వంతర్భవంత హి పంచు అంతర్భవంతి పంచసు అంతర్భవంతి పైన చెప్పాము చూసారా ఐదు ఏంటది ఉక్తి ఆదాన గమన విసర్గ ఆనందకహ ఇంతముందు చెప్పాము పైన ఐదు దాంట్లో ఇవి అంతర్భూతములు ఆ ఐదులో ఇవి చేరిపోయా ఉన్నాయి ఇవి ప్రత్యేకంగా ఏమీ లేదు ఇవే కాదు ఏ పని నువ్వు చేసినా కర్మేంద్రియాల ఏది నువ్వు చేసినా కూడాను ఒక మనిషిని కొట్టినా కూడాను ఈ ఐదుట్లో గలిచిపోయినాయి ఎక్కడ గడిచిపోయినది అనేది నువ్వు విచారించుకోవాలి అంతేగాని కాబట్టి ఎన్ని పనులు అయితే ఉన్నాయో అన్నిటి గురించి వివరించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి గోళకేషు ఏమిటాది గోళకేషు కాబట్టి ఒకటి నోరు నోరులో ఉండేటువంటిది ఉక్తి చేతులు ఆదాన పాద గమన విసర్జనేంద్రియం విసర్గా ఆనందం భోగేంద్రియం ఆనందం క్లియర్ జననేంద్రియం ఆనందం స్వామీజీ ఇదంతా బాగా ఉంది కానీ కర్మలు గనక చరణాత్మకం కర్మ ఎక్కడ ఏ కదిలి కలిగినా అది కర్మ ఈ ఐదుటి ద్వారా కదిలికలు కలుగుతున్నాయి మాకు అర్థం అవుతుంది కానీ ఇప్పుడు ఉదాహరణకి మేము ఇప్పుడు అన్నాం కదా కృషి వాణిజ్య సేవాద్యాహాని ఇవి ఆ ఐదుట్లో ఉన్నాయన్నారు ఎట్లున్నాయి స్వామి ఐదుట్లో అక్కడ ఉండేది కేవలం మాటలే కదా మాటలతోనే వ్యవసాయం అవుతాయి వ్యాపారం చేస్తామా ఇది తమాష అని కాదు జస్ట్ లిస్ కృషి వ్యవసాయం అనుకోండి దాంట్లో అంతర్భూతాలు అంటే దాంట్లో ఎక్కడ ఉండే వ్యవసాయంలో ఐదుట్లో చేతులు లేకుండా వ్యవసాయం చేస్తావా ఆదాన గ్రహించాలి కదా పోనీ ఆ రోజుల్లో అయినా పట్టుకోవాలి నాగలి ఎత్తుకోవాలనే లేదా ఉదాయాన్నే ఇది ఆదానా నాగలి భుజం మీద పెట్టుకున్న తర్వాత నువ్వు పోవాలని లేదు ఇక్కడి నుంచి ఇంట్లోనే దున్నేస్తావా అది వేరే దున్నడం ఇంట్లో పదార్థాలు బాగాలేనప్పుడు తున్నడం అది వేరు ఇది పొలం దున్నది కాబట్టి నువ్వు పొలానికి పోవాలా గమనం పోవా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆ విధంగా అంతర్భూతమై ఉంటాయి ప్రతి నువ్వు వ్యవసాయం చేస్తున్నావు దాంట్లో ఏమేమి ఉండాలి అనేటువంటిది కాబట్టి గమనము ఉక్తి ఇప్పుడు అక్కడ ఎద్దులు కట్టి దానికి నడుపుతున్నాడు అనుకోండి హే హే హే అనాలా ఉక్తి అది అసలు లేదు ట్రాక్టర్ పెట్టుకున్నాడు డ్రైవ్ చేయాలా డ్రైవ్ చేయాలంటే ఇదిగో చేతులు వచ్చాయి కదా వచ్చాయ లేదా హస్తా హస్తా దాని చేతికి తీసుకోవాలా స్టీరింగ్ని ముందుకు పోవాలి కదా క్లచ్ మీద ఎక్సలేటర్ మీద కాల్ చేయాలా లేదా గమన అది అంతర్భూతం అంటే ఇవి ఏవైతే ఉన్నావో నువ్వు ఏ పని చేసినా అది ఉద్దేశం కర్మేంద్రియము అన్నప్పుడు కర్మ చేయడమే దాని పని గనక నువ్వు ఏ విధమైనటువంటి కర్మని ఆచరించినా ఈ ఐదుట్లో అంతర్భూతమై ఉంటాయి ఇంకొక విధంగా ఉండేందుకు అవకాశం లేదు అట్లాగే ఇప్పుడు వ్యాపారం వాణిజ్యం ఉక్తి అసలు ఆ రోజుల్లో అయితే కష్టం కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ రోజుల్లో చాలా ఈజీ కదా ఉక్తి అసలు ఉక్తే కదా ప్రధానం ఇంకేముంది ఇప్పుడు ఇట్లా పూర్వక రోజు మనకు బిజినెస్ అంటే మనకు ఒకటే తెలుసు వాణిజ్యం అంటే ఏదో కొంత పెట్టుబడి పెట్టడం పెట్టుబడి పెట్టిన తర్వాత వస్తువును కొనుక్కోవడం ఆ వస్తువును లాభానికి అమ్ముకోవడం సరైన వాళ్ళకేదో అందించినట్టు వస్తువు ఉండడం దానివల్ల వచ్చినటువంటి లాభంతో తాను జీవించడం ఇది వ్యాపారం మనం నేర్చుకున్నాం ఇప్పుడు అట్లా పెట్టుబడి అవసరం లేదు దీన్ని ఆచరించడానికి బడి ఉంది పెట్టుబడి లేదు కానీ బడి ఉంది వాళ్ళు చెప్తారు ఇట్లా ఏం అవసరం లేదు ఏం అవసరం లేకపోతే ఎట్లా కష్టపడి చేసావా ఒక పదివేలు నెలకి ఇదిగో మేము చెప్తున్నా విను బడేది సరేనా అదేంటో తెలుసా ఏం అవసరం లేదు ఉక్తి యుక్తి కాదు ఉక్తి చిన్నది ఎవరికి బరికి రాంది సిక్స్ బై రూమ్ తీసుకో చాలు మూడు చైర్లు నాలుగు ఫోన్లు అది షేర్ మార్కెట్ దాని సోదరి స్టాక్ మార్కెట్ ఏం చేస్తాడు చెప్పండి స్టాక్ మార్కెట్ బిజినెస్ ఏం చేస్తాడు అది ట్రో హలో మిర్చి అండి ఎస్ ఎస్ ఎన్ని బస్తాడు అండి ధర ఇప్పుడు ఇప్పుడు ఇట్లుందండి సాయంత్రానికి ఎట్లా ఉంటుందో వాడంటే ఇప్పుడే ఎత్తుండయా బాబు అని ఎన్ని బస్తాలు కావాలండి ఎన్ని బస్తాలు అట్లాగే మళ్ళీ ఫోన్ చేస్తాను థ్యాంక్ హలో మీ దగ్గర ఎన్ని ఉన్నాయండి వాడు ఎన్ని ఉన్నాయి వెంటనే లోడ్ చేయండి వాడికేమో నాలుగు లారీలు కావాలి ఇక్కడేమో నాలుగు లారీలు లోడ్ చేయమన్నాడు లారీ ఖరీదు ఇక్కడ తనకు తెలుసు అక్కడ పోయి అన్లోడ్ చేసేస్తాడు వాడు వచ్చేస్తాడు ఇతనిచ్చేస్తాడు అక్కడ వాడిస్తాడు ఇక్కడ రెండు వందల రూపాయలు అనుకోండి అక్కడ నాలుగు వందల రూపాయలు అవుతుంది ఊక్తే ఇది కమిషన్ బిజినెస్ కదా కమిషన్ బిజినెస్ స్టాక్ ఏమైనా ఓన్లీ టాక్ నో స్టాక్ ఓన్లీ టాక్ దట్ ఈస్ స్టాక్ మార్కెట్ యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ టాకింగ్ మార్కెట్ అర్థమవుతా ఉంది ఉక్తి చూసారా కాబట్టి ఇది చాలా ఈజీగా నడిచిపోతూ ఉంటుంది అట్లాగే వాణిజ్యం కానీ ఆదాన గమన కాబట్టి వాణిజ్యం చేయాలంటే మనిషి నడిచిపోతూ ఉంటాడు తీసుకుంటూ ఉంటాడు ఇస్తూ ఉంటాడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఇవన్నీ కూడాను ప్లీజ్ కర్మేంద్రియాలతో మనకు జరిగేటువంటివి కాబట్టి ఆదాన ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ ఎందుకంటే శాస్త్రంలో ఇక్కడ కాదు కాని ఈ ప్రపంచాన్ని మీరు ఊరికే ఆ పదం రాసుకోండి చెప్తా ఆదాన ప్రధానశాల ఎంత అద్భుతమైనటువంటి వర్డ్ ఖాయం చేసిందంటే శాస్త్రం ఆదాన ప్రధానశాల అంటే ఇక్కడ ఆదాన అనేది రావడం వల్ల మీ చెప్తున్నానే ఆదాన అంటే ఏంటి ఏదైనా గ్రహించడం ప్రధాన అంటే ఇవ్వడం ప్రధానం చేయడం ఇవ్వడం ఇతరులకి ఈ ప్రపంచంలో ఇది ఆదాన ప్రధానశాల అన్నది శాస్త్రం ఇంకొక భాషలో కుదరదు ఇదంతా సంస్కృతంలో ఉంది అబ్జ్యూటీ అందులో మహర్షులకు తెలుసు దాని యొక్క అంతరార్థాలన్నీ కూడాను కాబట్టి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎక్కడ చూచినా ఆదాన ప్రధాన పుచ్చుకోవడం ఇవ్వడు పుచ్చుకోవడం ఇవ్వడు ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఉన్నాయి సూర్యుడు అక్కడి నుంచి తన యొక్క సూర్యకిరణాన్ని దింపి ఆ నీళ్ళన్నిటిని కూడాను కపిలు దోడేస్తున్నాడు పైకి సరేనా ఆదాన గ్రహిస్తూ ఉన్నాడు తర్వాత ఏం చేస్తున్నాడు వాటిని ఆ ఉప్పు నీటిని మంచినీడుగా మార్చి మళ్లీ మనకు అందిస్తున్నాడు ప్రధాన అంతే నువ్వు ఎరువు చెట్లు ఎరువుని గ్రహిస్తూ ఉన్నాయి నీకు మంచి ప అందిస్తూ ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎక్కడ చూచినా గ్రహించడం అంటూ జరిగింది అంటే మాత్రం అంతే ఆదాన జరిగిందే ప్రధాన అనేది ఉండాలి ఇప్పుడు అందుకనే మనం దేహం ఉంది ఈ స్థూల దేహం కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఇది భూమి నుండే వచ్చింది ఇక్కడ ఈ పంచభూతాలే కారణం ఈ దేహంలో పంచభూతాలు తప్ప ఇంకేమీ లేవు కాబట్టి పంచభూతాల వల్లనే ఇది పెరిగింది అన్న రసమోనైవ భూత్వ అన్నరసమునైవ వృద్ధిం ప్రాప్య అన్న రూప పృథివ్యాం ఎది విలియతే తదు అన్నమయ శరీరం అన్నమయ కోశ స్థూల శరీరం కాబట్టి గ్రాస్ బాడీ కాబట్టి మనం తీసుకునేటువంటి అన్నం వల్ల ఇది వచ్చింది తల్లిదండ్రులు తీసుకున్న ఆహారం వల్ల మనకు వచ్చింది మనం ఆహారం తీసుకుంటే పెరుగుతుంది రేపు ఇతరులకు ఆహారంగా ఇది మారిపోతుంది కాబట్టి ఈ పంచభూతాల్లో నుంచి మనకు ఆహారం అందింది వాటిలో నుంచి మనకు నీళ్లు అందుతున్నాయి అక్కడి నుంచే మనకు వేడందుతూ ఉంది అక్కడి నుంచే మనకు గాలి వస్తూ ఉంది అక్కడే మనకు కాస్త చెల్లించడానికి ప్రదేశం ఉండి మనం కదులుతూ ఉన్నాం ఇవన్నీ ఆదానం ఇవంతా ఆదానం ఈ ప్రపంచంలో మనం గ్రహిస్తూ ఉన్నాం అందుకని చివరికి దీన్ని ప్రధానం ఇక్కడే వదిలిపెట్టేసిపోతున్నాం ఈ దేహాన్ని ఇది నాకు సంబంధించింది కాదు కాబట్టి ఆదాన ప్రధాన ఇది ఈ ప్రపంచంలో ఏదైనా సరే ఇది నాది అని ఉంచుకోవడానికి ఏది ఉండేందుకు అవకాశం లేదు ఏవైతే గ్రహిస్తూ ఉంటామో అవి మళ్ళీ తిరిగి అనుగ్రహించాల్సిందే అంతకన్నా మార్గం లేదు గనక ఆదాన ప్రధానశాల వెరీ బ్యూటిఫుల్ వర్డ్ ఇవి కర్మేంద్రియాలు కర్మేంద్రియాల యొక్క కార్యాలు ఆ కర్మేంద్రియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ గోళకాలు ఇవన్నీ మనకు అర్థమైపోయినాయి ఇప్పుడు ఒక్క మాట జీవితానం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పూర్ణంగా తెలుసుకునే కదా నెక్స్ట్ శ్లోకానికి నేను వెళుతున్నా జస్టిసన్ జ్ఞానేంద్రియాలు వాటి అంతట అవే తెలుసుకుంటాయా అంటే జ్ఞానేంద్రియాలంటే ఇప్పుడు మనకు ఇవి నేను చెప్పేది గోళకల్లో ఉన్నాయే ఈ చెవి దానంత తనంతటా తాను వినగలదా అంతేనా ప్ర ప్రశ్న ఇంకేం ఏది లేదు ఆ సూక్ష్మం ఉందే అదే ఇంద్రియాలు గనక పంచ జ్ఞానేంద్రియాన్ని సూక్ష్మంలో ఉన్నాయి కనుక అవి దీనికి టచ్ అయితేనే తప్ప ఇది కేవలం గోళకం అందువల్ల మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉండి భోంచేస్తూ ఉంటాం ఒక్కోసారి అమ్మగారు అడుగుతారు ఏమండి మీకోసం స్పెషల్గా చేశాను ఎట్లా ఉందండి అప్పటి సగం తినేసి ఉంటాడు ఈ పులిహోర ఎట్లా పులిహోరా బాగుంది అప్పుడు ఆవిడంటే ఎంతకాలం తినిది ఎంతసేపు తిని ఇంకా లేదు ఆవిడ లేదు బాగుంది అన్నాడు కనుక మళ్ళీ పెట్టాలి మళ్ళీ పెడితే ఆవిడకేం లేదు అంటే ఇంతసేపు తినడం అనేటువంటిది కర్మ జరిగింది కాని ఏది తింటున్నాడో తనకి తెలియడం లేదు జ్ఞానం కలగలేదు జ్ఞానం కలగకపోవడానికి కారణం ఏంటి ఏ నాలుకేమైనా చెడిపోయిందే ఏం జ్వరమా పెళ్ళి దెబ్బతిన్నదే నో నాలుక ఉంది కానీ గ్రహించేది సూక్ష్మం లేదు మనసు కట్టయిందనుకోండి ఇది లేదు ఇంకా ప్రధమవుతుంది కర్మేంద్రియాలు కర్మల్లో ఉండినా జ్ఞానం కలగాలి అంటే మాత్రం మనసు టచ్ అయి ఉండాలి కర్మేంద్రియాల కన్నా టచ్ అయి ఉండాలి జ్ఞానేంద్రియాలకు కూడాను టచ్ చేయి ఉండాలి ఇది చాలా ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఎందుకో తెలుసా వస్తు ప్రపంచం తానుగా నిన్ను నీకు తనని ఆవిష్కరించుకోలేదు దట్స్ మై పాయింట్ నేను ఇక్కడ అని ఈ మైక్ నాకు చెప్పలేదు నేను ఇది ఇదిగో నేను ఈ సిడి ఈ డివిడి ఈ లో నేను ఈ పాటరూపంలో ఉన్నాను అని డీవీడీ చెప్పలేదు నాకు నేను చెట్టుని నేను ఆకుపచ్చగా ఉన్నాను అని అని ఇవన్నీ ఉన్నవి కానీ వాటిని నాకు తెలియజేసి వ్యక్తపరిచేటువంటి సామర్థ్యం వాటికి లేదు అర్థమవుతుంది ఇప్పుడు వాటిని గ్రహించాలి అంటే నాకు ఈ ఐదు ఉండాలి ఏది గోళకాలు ఏవైతే ఉన్నావో ఐదు ఉండాలి లేదా గోళకాలు లేకపోతే జ్ఞానేంద్రియాలు ఉండినా కూడా ఉపయోగం లేదు ఇంతకుముందే తెలుసుకున్నాం కాబట్టి గోళకాలు ఉండాలి పోని వస్తువులు ఉన్నాయి రూపాలు ఉన్నాయి కన్ను ఉంది తెలుసుకోవడం జరుగుద్దా సరే జరగదు వస్తువులు ఉన్నాయి నాలుగుంది రుచి చూడడం జరుగుతుందా జరగదు ఎందుకని లోపల అంతరేంద్రియం మిస్ అయిపోయింది మనసు మిస్ అయిపోయింది కనుక కాబట్టి అది ఉండాలి కనగా ఇవి తమంతట తాము తమను వ్యక్తం చేసుకోలేవు ఏవైతే ఇక్కడ ఉన్నాయో మనకు ఏది మనం కన్ను ముక్కు చెవి అనుకుంటున్నాం కదా ఇవి కూడాను వాటిని తమంతట తాము తెలుసుకోలేవు లోపలు ఇంద్రియాలు తెలుసుకోవాలి వాటి కర్మధి ఎట్లుందో ఈ గోళకాలు లేకపోతే అవి తెలుసుకుంటాయా అవి తెలుసుకోలేవు దిస్ ఈజ్ ది సెటప్ అర్థమవుతుంది ఇప్పుడు ప్రపంచంలోనే తిరుగుతున్నాం ఏదో చేసుకుంటా పోతున్నాం ఏదో తెలుసుకుంటా పోతున్నాం అర్థం కావడం లేదు అవేమో వాటంతటవి వ్యక్తం కాలేవు నీకుండేటువంటి దేహంలో ఉండేటువంటి గోళకాలు ఏవైతే ఉన్నావో ఇవి వాటిని తెలుసుకోలేవు వాటంతట వీటి వెనక అగుండాలి పోని తెలుసుకునేది అవి గనక ఈ గోళకాలు లేకుండా అవి తెలుసుకుంటాయంటే అవి తెలుసుకోలేవు కాబట్టి లోపల జ్ఞానేంద్రియం ఉండాలి ఆ జ్ఞానేంద్రియం తన స్థానమైనటువంటి గోళకంలోకి రావాలి ఈ రెండు కలిసినప్పుడు అక్కడ ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువు ఈ గోళకానికి అందుతూ ఉంది ఇక్కడి నుంచి జ్ఞానేంద్రియం గ్రహిస్తూ ఉంది ఇది రిపోర్ట్ చేస్తూ ఉంది అది ఫలానా అని చూడండి తమస ఇట్ల విషయం ఇప్పుడు ఘటీయంత్రహ ఇది గడియారం సరేనా ఇది వస్తువు దీని రూపం ఉంది రంగు ఉంది రంగు రూపంతో ఇది తెలుస్తూ ఉంది తనంతర తాను నేను గడియారం అని చెప్పలేదు ఇప్పుడు మీకు అర్థం నా కన్ను దీన్ని చూస్తూ ఉంది కన్ను కూడా దాన్ని చూడలేదు ఒక్కోసారి ఎందుకు మొన్న మేమే దీనికోసమే వెతికా ఇదే గడియారం పిల్లల్లో నేను అప్పుడు నేను అన్నాను ఇక్కడ డయాస్ మీద వదిలేశాన చూసుకోలేదా మీరు ఇంకా వాళ్ళు బయలుదేరపోతూ ఉన్నారు అటు చూస్తే అక్కడే ఉంది ఏంటమ్మా ఇక్కడే ఉంది అని వాళ్ళు అంటారు ఇక్కడే ఉంది కదా స్వామిజీ ఇంకా వాళ్ళకి మీకెందుకు కనపడలేదని నేను అడగడానికి లే ఎందుకని వాళ్ళు అడుగుతారు నీకెందుకు కనపడలేదు అది అంటే కారణం కారణం నేను ఒక మంచి విషయం చెప్తున్నా పిల్లలకి వాళ్ళు అది వింటా ఉన్నారు దాంట్లో పడిపోయి ఉన్నారు వాళ్ళకి కనపడలే చెప్తున్నాను కదా నాకు కనపడలే వస్తువు లేకపోలే తమస్ చదండి సెట్ అప్ ఎట్లుందో విషయాలు గోడకాలు ఇంద్రియాలు ఈ మూడు ఉన్నాయి ఈ మూడు ఉన్నాయి మనసు లేదు అర్థం అవుద్దా అది కూడా ఉండాలి ఇప్పుడు మనకు జ్ఞానం అంది ఇప్పుడు మనకు జ్ఞానం అంది వెరీ బ్యూటిఫుల్ పాయింట్ చూడండి ఎంత నడుస్తూ ఉందో మనలోనే నడుస్తూ ఉంది మనకి ఏమీ అర్థం కావడం లేదు మంగళంబాట్ల సరేనా ఇదేమి ఎక్కడో ఆ లోకంలో ఉంది ఈ లోకంలో ఉందని పురాణం చెప్పడం లేదు మన జీవితంలో విషయం తార్కికంగా సహితకంగా అర్థం చేసుకుంటున్నాం ప్లీజ్ చూడండి మనోదశేంద్రియాధ్యక్షం హుత్పద్ గోళకే స్థితం తచ్చాంతఃకరణం బాహ్యేషు అస్వాతంత్ర్యాద్వినేంద్రియీ అబ్బాది ఇప్పుడు నేను చెప్పాను చూసారా మీకు ఇప్పుడు అర్థం అవుతా చూడండి మనసు యొక్క ప్రేరణ కనుక లేకపోతే ఇంద్రియాలు కూడా తెలుసుకోలేవునాయన అర్థమైందే నేను చెప్పేది ఇవి కాదు గోళకాలు కాదు ఈవెన్ ఇంద్రియాలు కూడా ఇంద్రియాలు ఏం చేయగలవు ఇదిగో ఇది వాచ్ అని అన్నాము ఈ వాచ్ మీరు అనుకోని ఇది ఎత్తుకున్నాడు స్వామీజీ మర్చిపోయి మళ్ళీ అట్లా పోతానుడే అని లే ఇది చెప్పిది ఎద్దామని నేనెక్కడ వదులుతానా ఎల్ఐసి వాడికన్నా గౌరవం నేను శాస్త్రం విషయాలు ఎల్ఐసి వాడన్న వదులుతాడు మేము వదిలే ప్రశ్నే లేదు ఎందుకంటే వాళ్ళకి మాకుది సామ్యం ఉంది వాళ్ళది ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ మేము ఎల్ ఏఎల్ఐసి అంటే ఆఫ్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ అదేనా సామ్యం ఏ ఒక్కటే జస్ట్లేసీ చూచిన రూపం ఇది ఉంది రంగు ఉంది ఇది నా కంటిలో రెటినా మీద రిఫ్లెక్ట్ అయ్యింది ఇది జ్ఞానం కలిగే పద్ధతి రెటినా మీద పడింది ఎన్వర్టెడ్గా కదా సో రెటినా మీద పడుతుంది రెటినా అనేటువంటిది వస్తువును ప్రతిబింబింపజేస్తుందే కానీ ప్రతిఫలింపజేస్తుందే కాని తెలుసుకోలేదు రెటినా కనుక తెలుసుకునేటట్లయితే కన్ను తెలుసుకుని కూడా కొందరు నిద్రపోతూ ఉంటారు వాళ్ళ దగ్గర పోయి ఇట్లా కనిపెట్టామనుకోండి ఆ రెటినా మీద పడుతుంది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ పడినందుకు మాత్రం కన్ను తెలుసుకోలేదు కాబట్టి తెలుసుకునేది కాదు కన్ను తెలుసుకునేందుకు కన్నుందే కానీ తెలుసుకునేది ఇంద్రియం కనుక అది నిద్రపోతూ ఉంది జ్ఞానేంద్రియం సరే ఓకే ఇలా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన తర్వాత దీన్ని దీనిని ఇంద్రియాలు మనసు ముందు పెడుతున్నాయి లోపల జ్ఞానేంద్రియం కాబట్టి ఇంద్రియాలు ఏంటో తెలిసా ఇప్పుడు రిపోర్ట్ చేస్తాయి విలేకరులు అంటే విలేకరులు అడిగితే తప్పే ఈరోజు విలేకరులు కాదు నేను మాట్లాడేది నిజమైన విలేకరు అనే శబ్దానికి అర్థం ఉంటే అంటే ఉన్నది ఉన్నట్టుగా విలేకరి ఉన్నదిన్నట్టుగా చెప్పేవాడు విలేకరి అంతేగాని ఆయన సృష్టించి మాట్లాడేవాడు కాదు ఇప్పుడు అసలు ఆ విలేకరులే లేరని నేను అనుకుంటున్నాను ఎక్కడన్నా ఉంటే వన్ పర్సెంట్ ఉంటారేమో ఇప్పుడు ఇవి ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ చేస్తాయి రిపోర్ట్ చేసిన తర్వాత దాన్ని మనసు చూస్తుంది మనసు దాన్ని చూసిందంటే తద్పం కావాలి మనసు లేకపోతే మనసుకు అర్థం కాదు అది వృత్తి వృత్తి వ్యాప్తి అని చెప్పాను మీకు ఇంతకుముందు వృత్తి వ్యాప్తి తద్పం కావాల అప్పుడు మనకు అర్థమవుతా ఉంది ఇంత జరిగితే గానీ ఇది గడియారం అని తెలియదు ఓకే కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నావో వీటి ద్వారా విషయ ప్రపంచం ఏదైతే మనకు అందుతూ ఉందో అన్నీ ఇట్లాగే అందుతున్నాయి నేను ఒక రూపానికి చెప్పాను ఇప్పుడు మీరు శబ్దం అనుకున్నాంతే ఇప్పుడు ఆ శబ్దం ఉంది ఆ శబ్దం మళ్ళీ కర్ణబేరులో ప్రతిధ్వనిస్తుంది ఆ ప్రతిధ్వని మళ్ళీ మనసు వింటుంది అది మళ్ళీ చిత్తం ముందు పెడుతుంది ఎందుకంటే మెమరీ కావాలా ఇదేంటి అని గాంధ్రించింది అనుకోండి అది పూలేని తెలియాలా ఒంటరి పెట్టింది అనుకోండి ఇది గాడిదని తెలియాలా దానికి సంబంధించిన పూర్వానుభవం ఉండాలా గతంలో పులి ఎట్లా ఘండ్రించిందో నేను వినుండాలా గతంలో ఎట్లాగైతే గాడిద ఓండర పెట్టిందో నేను వినుండాలా గుర్రం ఎట్లా సకిలించిందో నేను వినుండాలా అది నాకు చిత్తం మళ్లీ మెమరీని తీసుకొచ్చి పెట్టాలా దీన్ని అర్థం చేసుకొని కార్లేట్ చేసుకొని సమన్వయం చేసుకొని ఇది పులి వ్యాఘ్రం గండరించింది అని నేను చెప్పాలా ఇంత జరిగిపోతా ఉంది క్షణాల్లో ఇటు ఫిజియాలజీ అటు సైకాలజీ రెండు మిక్స్ అయిపోతా ఉన్నాయి చూడండి తమర్స్తో ఓకే కనుక వీటిల్లో మనహ అది ఫస్ట్ పాయింట్ మైండ్ ఇంతవరకు జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి కర్మేంద్రియాలు అయిపోయినాయి ఇంకా డీప్ అంటే ఫిజియాలజీ నుంచి సైకాలజీ వైపు తిరుగుతున్నాం అది ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మనహ దశేంద్రియ అధ్యక్షం పో ఇప్పుడు ఇప్పుడు మనహారం అనుకున్న మనసు అంటే మనసు అన్నా చిత్తం అన్న బుద్ధి అన్న అంత ఇది అంతకర మీకు తెలుసు దాని గురించి మళ్ళీ మీరేమీ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఏదైనా ఒకటే జస్ట్ లిసన్ అవి చేసే కార్యాలను బట్టి ఈ మనసు అని ఎప్పుడైతే మనం అన్నామో జ్ఞానేంద్రియాన్ని తెలుసుకున్నట్టే మనసును కూడా తెలుసుకోవాలి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియ కార్యాలు జ్ఞానేంద్రియ స్థానాలు కర్మేంద్రియాలు కర్మేంద్రియ కార్యాలు కర్మేంద్రియ గోళకాలు కదా మనసు మనసు యొక్క కార్యం మనసు ఉండే గోళకం ఇది కూడా తెలియాలి ఇది తెలుస్తుంది మనహ దశేంద్రియ అధ్యక్షం దశేంద్రియ దశేంద్రియాణం అధ్యక్షం ఈ పది ఇంద్రియాలు ఉన్నాయి చూసారా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వాటికి అధ్యక్షానంలో మనసు ఉంది ఈ అధ్యక్ష అన్నప్పుడు మయాధ్యక్షైన ప్రకృతి అన్నప్పుడు పరమేశ్వరుడు నా అధ్యక్షతలో నడుస్తూ ఉంది ఈ ప్రపంచం అన్నప్పుడు ఆయన్ని మించిపోవడానికి లేదు అదే అసలు అధ్యక్షస్థానం అంటే అది ఇప్పుడు మీరు వినే ఆ పదం అనవసరంగా ఇప్పుడు వేదికల మీద ఉంది వాడు అధ్యక్ష స్థానంలో ఉంటాడు వాడు మాట ఎవడు విండు వాడు ఏదో మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉంటాడు మైకు మైకం బట్టి వీడు ఇంకా చాలు కూర్చోండి కూర్చోండి అంటుంటాడు అంటే వాడు మాట్లాడుతుంటాడు మళ్ళీ కూర్చోడు అధ్యక్ష అంటుంటాడు మళ్ళీ ఇది కూడా చూడండి అంటే ఆ పదానికి కూడా అర్థం తెలియదు అధ్యక్ష అన్న తరువాత వాడు కోలబడు అంటే కోలబడాల ఆ కోలబడకపోగా మైకిల్ ఎవరగొట్టి అర్థమవుతుంది అధ్యక్ష ఆ పదాలకు అర్థం తెలీదు అర్థమవుతుంది దశేంద్రియాణం అధ్యక్షం ఎవరు మనహ ఈ దశేంద్రియాలు వాటికి అధ్యక్ష స్థానంలో మనసు ఉంది అంటే అది అధ్యక్షతలో ఉంటేనే ఇవి పనిచేస్తాయి అది విషయం అది ప్రొసైడ్ చేస్తూ ఉంది సార్ కాబట్టి కర్మేంద్రియాలు పనిచేసినా ఐదు జ్ఞానేంద్రియాలు పనిచేసిన ఐదు కర్మేంద్రియ జ్ఞానేంద్రియే ఈ పది ఇంద్రియాల ద్వారా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నడిచినా అధ్యక్ష స్థానంలో ఒకరు ఉండాలి ఎవరది మనహాంతకరణ మనహ ఇది ఉండాలి అసలు మనసు లేదనుకోండి ఇంద్రియాలు ఏం చేస్తున్నా కూడా అర్థమే కాదు కదా ఇంద్రియాలు ఏం చేస్తున్నా అర్థం కాదు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా విషయ ప్రపంచం వస్తూ నీకు ఏమీ తెలియదు రూపాలు అర్థం కావు స్పర్శలో అర్థం కావు శబ్దాలు అర్థం కావు రుచిలో అర్థం కావు ఏమి అర్థం కావు ఎందుకని తెలుసుకునే మనసు ఆబ్సెంట్ అది అధ్యక్ష స్థానంలో ఉంటేనే ఏం లేదు నేను వీటితో టచ్ అయి ఉండాలని ఇంకేళ కనెక్ట్ అయ్యి ఉంటేనే అధ్యక్షస్థానం అంటే అడవి కూర్చి అది మధ్య మధ్యలో విరిగిపోవడం అది కాదు అధ్యక్ష స్థానంలో ఉందంటే జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో టచ్ అయ్యింది కనెక్ట్ అయ్యింది అది ఉంటేనే తెలుస్తాయి లేకపోతే తెలిసేందుకు అవకాశం లేదు స్వామిజీ అది ఎక్కడుంది అది మనసు దాని గోళకం ఎక్కడా ఇది విచిత్రం మనసు ఎక్కడుందంటే నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే బయట ఉందో తెలియదు లోపల ఉంద విచిత్రమైంది ఇప్పుడు అవంటే ఒక వస్తువుని కాబట్టి ఇది ఇక్కడ ఉందండి ఇది గోళకం అని చెప్తున్నాం మనసు అనేది ఎక్కడుంది అంటే ఏం చెప్పగలనని చెప్పండి అందువల్ల చాలా అందంగా చెప్పాడు హృత్ గోళకే స్థితం హృత్ హృదయ పద్మే హృదయ కమలే గోళకే స్థితం ఆస్తే. ఇది అయ్యా హృదయ కమలం అనే గోళకంలో ఉందన్నాడు ఇది అనదర ప్రాబ్లం ఏది హృదయం ఏది హృదయం ఎందుకనంటే ఈ పంపింగ్ మిషన్ ఉంది హార్ట్ అదే అంత సౌండ్లో ఉంటాడా భగవతుడు కూర్చొనే చండాలం నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యత కాబట్టి ఇది కాదు అందువల్ల యోగ మార్గం వాళ్ళు ఏం చెప్తారంటే నాయన రైట్ సైడ్ వాళ్ళు చూడు అంటే ఇప్పుడు నేను చెప్పేది టీవీలో యోగా వాళ్ళు కాదు వాళ్ళకి ఇది కూడా తెలియదు వాళ్ళ విషయం కాదు కొద్దిగా యోగ విషయం తెలిసిన వాళ్ళు యోగానుశాసనం అంటూ చదివిన వాళ్ళు రైట్ సైడ్ నాయన ఇది ఉపలబ్ధి స్థానం అంతేగాని మనసు అనేటువంటిది ఎక్కడంతో విచిత్రం ఎక్క ఇప్పుడు నది అంటే ఏంటి వేసవిలో నీళ్ళన్నీ లేవనుకోండి ఎండిపోయింది అక్కడ తీసిపోయి ఏది నది అంటే నది అంటే నీళ్లుండాలి నది అంటే నీళ్లుండాలి అవునా నీళ్ళు ఉండాలంటే బావి దగ్గర తీసిపోయి నీళ్లుండవు నదే ఆ ఇన్నేన అంటే సముద్రం దేదీస పోయి అన్నీ ఉండొచ్చా పోయినా అదే అది కూడా కాదు ఎందుకని ఎక్కువ నీళ్లు సముద్రం తక్కువ నీళ్ళు బావి నువ్వు అడిగిందేమో నది మరి ఏంటా నది నీళ్లుండయి కదా కాదు నీళ్లు ఉండాలి అర్థం ఉండాలి ఇన్సెసెంట్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇస్ రివర్ మనసుని ఎక్కడ పట్టుకోవాలి తెలుసా కార్యాన ఇన్సెసెంట్ ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ మైండ్ ఎంత అవుతుంది జలప్రవాహం నది సంకల్ప ప్రవాహం మనసు గాని మనసు అనేది ఒక్క చోట ఉంది తమస్ది అండి దాన్ని తీసిస్తాము అని అంటే మన వల్ల ఏమవుతుంది చెప్పండి ఈ దశలో ఎవరికి తెలుసు అంటే ఈ సో కార్డు ప్రేమికులు చైర్ ఆఫ్ ఇందిరా పార్కు వాళ్ళకు తెలిసి ఉండాలి వాళ్ళకి తెలిసి ఉండాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర వినపడుతుంది ఇది మీరు అనుకుంటారు ఆడెప్పుడు పోయి కూర్చున్నాడబ్బా కాదు ఎప్పుడు మన దగ్గరే ఉంటాడు కదా నేను ఆడిగింది పోత మిమ్మల్ని వదిలే అది కాదు కాదు వాళ్ళు అంటుంటారు హృదయం చే దామి స్వామిజీ వాళ్ళు సంస్కృతం కూడా మాట్లాడతారు వాళ్ళకి తెలియని భాషలే హృదయం తే దదామి నా మనసు నీకు ఇచ్చాను నా హృదయాన్ని నీకు ఎప్పుడూ ఇచ్చేశాను అసలు నీకే తెలియదు అది ఎక్కడుందో చూసారు ఎంత మోసం చూసారా కాబట్టి హృదయం తే దదామి నా హృదయాన్ని నీకు ఇచ్చాను అది వద్దు కిడ్నీ తే దదామి ఓకే నా కిడ్నీ నీకు అర్థం అవుతుంది కానీ నా హృదయం నీకు ఇచ్చానంటే నీది నీకేం తెలుసు సార్ అది ఎక్కడుంది అది ఇవ్వడానికే ఇప్పుడు అర్థం అవుతుంది మీకు భావాలు నడుస్తూ ఉన్నాయి చూసారా అది కార్యం కార్యానుమేయ ఆ పదం చూసారా మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నా కార్యానుమేయ ఎంత అద్భుతమైనటువంటి వర్డ్ చూసారా దాన్ని బట్టి మనం మనసును నిర్ణయించుకుంటూ పోతున్నాం మరి ఈ దశేంద్రియాలు మన దగ్గర ఉండినా ఇవి పనిచేస్తూ ఉండినా అది లేకపోతే జరగడం లేదు కనుక మనహ దశేంద్రియ అధ్యక్షం దశేంద్రియాణం అధ్యక్షం ఎక్కడుందయ్యా హృదయ కమలే కోలకే స్థితం ఆస్తే కాబట్టి హృదయ కమలంలో అది ఉంది హృత్పద్మే ఇది శాస్త్ర భాష హృత్ హృత్పద్మే హృదయ కమలే కాబట్టి హృదయ కమలం ఎక్కడైతే మంచి అద్భుతమైనటువంటి భావాలను చెప్తాను అదంతా కాబట్టి తత్ తరచూనా ఉన్నాయి తత్చ అంతఃకరణం బాహ్యేషు అస్వతంత్ర్యాత్ వినేంద్రియీ అద్భుతండి ఇప్పుడు కాబట్టి మనం ఇప్పుడు దీన్ని బట్టి తెలుసుకున్నది ఇంతకుముందు విషయాలు తమంతట తాముగా తెలియబడవు గోళకాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనసు లేకుండా వాటిని గ్రహించలేవు లోపల ఇంద్రియాలు ఏవైతే ఉన్నావో అవి ఈ గోళకాలు లేకపోతే అవి కూడా తెలుసుకోలేవు కాబట్టి మనసు ఉంటేనే జరుగుతుంది ఇంతవరకు అర్థమైపోయింది ఈ మనసు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ దశేంద్రియాల మీద సంబంధించింది వాటికి ఆ మనసు ఉంటేనే ఇవి చేయడం కానీ గ్రహించడం కాని జ్ఞానాన్ని గ్రహించడం కాని కర్మల్ని ఆచరించడం కాని జరుగుతుంది కాకపోతే మనసు దేనికి సంబంధించింది ఆయన ఏ శరీరానికి సూక్ష్మ శరీరం కదా సప్తదశ కళాత్మకంలో అది కూడా ఉంది కదా సప్తదశ కళాభిహి అది కూడా ఉంది కదా పదిహేడులో కాబట్టి మనసు కూడా అంతర్గంలోనే ఉంది మనసు ఎప్పుడైతే అంతరంగంలో ఉందో ఇది కూడా తనంతట తాను లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి తెలుసుకొని వచ్చే అవకాశమే లేదు పో అది దశేంద్రియాలకు అధ్యక్షానికి అంటే సంబంధించి ఉండాలి కనెక్ట్ అయి ఉండాలి ఇవి కూడా పనిచేస్తూ ఉండాలి ఈ దశేంద్రియాలు పనిచేస్తూ ఉండాలి అది వీటి కనెక్ట్ అయి ఉండాలి అప్పుడే అటు జ్ఞానాన్ని సముపార్జించడం కాని కర్మల్ని ఆచరించడం కానీ జరుగుతుంది కాబట్టి మన దశేంద్రియ అధ్యక్షం హృత్పద్మే గోలకే స్థితం తత్ చంతఃకరణం బ్యూటిఫుల్ అందుకని దీన్ని అంతఃకరణం అనాల్సి వస్తూ ఉంది దీన్ని మనసుని మనసు బుద్ధి చిత్తం అహంకారం అంతఃకరణ చేస్తుంటే అంతఃకరణం బాహ్యకరణం అంతఃకరణం భాష్యంలో ఇప్పుడు పాదం ఉంది గమనం భాష్యంలో పోతా ఉంది కానీ ఇది అట్లా బాహ్యానికి డైరెక్ట్గా వెళ్ళలేదు కాబట్టి అంతఃకరణం అనాల్సి వస్తుంది ఎందుకు అనాల్సి వస్తుంది అసలు కరణము అని అంటేనే సాధనము కరణం అంటే సాధనం మీన్స్ సాధనం కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి సాధనాలు నాయన జ్ఞానాన్ని పొందడానికి జ్ఞా ఇవి సాధనాలు ఏవి జ్ఞానేంద్రియాలు కాబట్టి జ్ఞాన సాధనాన్ని కరణం అంటే సాధనం జ్ఞాన సాధనాన్ని జ్ఞానేంద్రియాని జ్ఞాన సాధనాన్ని జ్ఞానేంద్రియాని కాబట్టి రూపాలకి కన్ను శబ్దాలకి చెవి ఇట్లా ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆ సాధనాలు ఉన్నాయి కనుక జ్ఞాన సాధనాని జ్ఞానేంద్రియా అంతే ఇంకేం లేదు జ్ఞానేంద్రియాన్ని అయితే ఇంద్రియాలు ఎట్లాగైతే జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉన్నాయో మనసు అధ్యక్ష స్థానంలోకి వస్తేనే కదా జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉన్నాయి వాస్తవంగా గ్రహించేది ఎవరు మనసు కదా ఇది కూడా కరణం మనసు కూడా కరణం ఎందుకంటే సాధనం ఇది జ్ఞాన సాధనం జ్ఞానాన్ని గ్రహించడానికి సాధనం కాకపోతే ఎక్కడుంది ఇది లోపల ఉంది కదా సాధనం కనుక ఇది కూడా కరణం మనసు కూడా కరణం కానీ ఎక్కడుంది అది లోపల ఉంది అంతఃకరణం చూసారా పదం కరణం అంటే సాధనం ఎక్కడుంది సాధనం మనసు అనేటువంటి సాధనం అంటే లోపల ఉంది జ్ఞాన సాధనం కదా కాబట్టి అంతఃకరణం అంతఃకరణం అట్లొచ్చింది అంతఃకరణం అంటే క్రియతే అనేన ఇది కరణం దేని ద్వారా నువ్వు పొందుతావు అది కరణం అంటే సాధనం సాధనం లోపల ఉంది కదా అంతఃకరణం మనసు అనేటువంటిది అంతఃకరణం ప్లీజ్ తేజోమయీ వాగ్ ఇతి కాబట్టి మనం తీసుకునేటువంటి నూనెలు ఘృతము ఇవన్నీ ఏవైతే ఉండే సఫలాయులు ఇవ ఇదంతా కలిపి వాక్ తయారవుద్ది వాటి యొక్క సూక్ష్మాంశం వాగ్గా ఉంటుంది కాబట్టి అగ్ని బీజం అని అంటూ ఉంటాం అగ్ని తేజోమయీ కానీ ఇవన్నీ ఏంటంటే వాటిలో ఉండే సూక్ష్మాంశం కనుక మనం తీసుకునేటువంటి ఆహారంలో ఈ ఆహారం యొక్క సూక్ష్మం ఏదైతే ఉందో ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ అది మనకు మనసుగా మారుతూ ఉంది ఇప్పుడు చూడండి మనసు ఎక్కడ ఉందంటే ఏం చెప్పగలం సపోజ్ ఆహారమే తీసుకోలేదనుకోండి మనసు ఈజ్ యాబ్సెంట్ ఇప్పుడు జ్వరం వస్తే కూడా మనం తెలుస్తుంది ఆయన మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది జ్వరం వచ్చేసి ఒక నాలుగైదు రోజులు ఏం తిండి లేదనుకోండి అప్పుడు ఇంకా జ్వరం తగ్గలేదు అది మలేరియాను టైఫాయిడు ఏదో కర్మ ఆహారం తినలేడు శక్తి లేదు ఆహారం లేదు కనుక కాఫీ తాగుతావా నాలుగు రోజులు తాగుతాడు కాఫీ కూడా ముఖానికి కొండేట్టు అంటాడు దాన్ని ఇవ్వరు ఏం చేయాలనో తెలియదు అప్పుడు నిరసించిపోతాడు చూడండి అప్పుడు అతని దగ్గరకు వచ్చి ఓసారి చంద్ఞప్పనిషత్తు చెప్తాను ఎందుకంటే గ్రాస్పు చేయలేడు ఎందుకు గ్రాస్పు చేయలేడు మనసు లేదు ఆహారం లేదు ఇప్పుడు మీకు అర్థమవుతుంది మనసు అనేది ఒకటి ఉండి ఒక చోట ఉందే తయారవుతూ ఉంది అందువల్ల శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారం ఈవన్ భావాలు కూడా అది తర్వాత చెప్తాను మీకు మంచి ఆలోచనలు ఇవన్నీ ఉంటేనే మనసు ఎప్పుడు కూడాను పరిశుద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హృత్పథమే గొడకే స్థితం తరణం బాహ్యేషు తమష ాహ్యు వినేంద్రియ అక్కడ సంధి బాగా చూసుకోండి తంతఃకరణం బాహ్యేషు అస్వతంత్ర్యాత్ అస్వతంత్రియాత్ వినే అక్కడ ద్వినేంద్రియ ఉంది కదా అస్వతంత్రియాత్ వినే వినేంద్రియై వినా ఇంద్రియ అది ఇంద్రియ వినా ఇంద్రియాలు గనక లేకపోతే అది వినే ఇంద విన విన ఇంద్రియ ఈ ఇంద్రియాలు లేకుండా బాక్ష్యేషు ఇంతకుముందు నేను చెప్పింది ఇంద్రియాలతో సంబంధం లేకుండా మనసు భాష్యేషు బాహ్య విషయూ అస్వాతంత్ర్యాత్ అంటే స్వతంత్రంగా ఇంద్రియాలతో సంబంధం లేకుండా మనసు డైరెక్ట్ గా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి తెలుసుకోలేదు ఇంద్రియాలతో సంబంధం ఉంటేనే వినేంద్రియ వినా ఇంద్రియ ఇంద్రియాలు గనక లేకపోతే అస్వాతంత్రయాత్ దానికి స్వతంత్రత లేదు గనక స్వేచ్ఛగా వెళ్లే అవకాశం లేదు గనక బాహ్య ప్రపంచంలోకి అంతఃకరణం దాన్ని అంతఃకరణం అనాల్సి వచ్చింది ఇప్పుడు అర్థమైంది లోపలే ఉంది దశేంద్రియాలకి అధ్యక్ష స్థానంలో ఉంది హృదయ పద్మలో ఉంది అంతఃకరణంగా ఉంది అది కాబట్టి ఇది దశేంద్రియాలతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు అందుతూ ఉంది ఓకే అక్షేష్ తద్గుణోని విచారకం సత్వం రజస్తాస్య గుణ విక్రియతే హితీ ఈ రెండు కూడా కలిపి ఇంతముందులాగానే లాగానే ఎట్లా అర్థం చేసుకున్నాము జ్ఞానేంద్రియాలు ఎట్లా అర్థం చేసుకున్నాము ఈ రెండు కలిపి ఒక యూనిట్ తమశండి ఇప్పుడు ఇవి నాయన అక్షేషు అక్షేషు ఇంద్రియేషు ఇంత ముందు చూశారు కదా అక్షాణం అంటే అక్షేషు ఇంద్రియేషు అర్ధేషు విషయ అక్షేష్ అది అర్ధాపితూ కదా అక్షేషు అర్ధేషు అర్పితేషు సత్సూ పోస్ అంటే ఇంద్రియూ విషయూ ఇంద్రియ విషయాలలోకి ఇంద్రియ విషయాలు ఏవేవి ఇంద్రియ విషయాలు శబ్దాది విషయాలు బాహ్యంలో ఉండేటువంటి శబ్దాది విషయాలు దాంట్లోకి అర్పితేషు ఇ వాటిల్లో అర్పణ అంటే ప్రవేశించేటప్పుడు అందులో ప్రవేశించి అంటే నాయనిద్దు మనసు ఇంద్రియాలతో సంబంధం ఉంటేనే కదా అదిగా దశేంద్రియ అధ్యక్షం మనసు జ్ఞానేంద్రియాలతో సంబంధం కలిగి విషయ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఇది విషయం ఎందుకంటే వాటంతా అవి తెలుసుకోలేవు దీని ఇది అస్వతంత్రా ఇది వెళ్ళి తెలుసుకోలేదు కాబట్టి ఆ మనసు ఏదైతే దశేంద్రియాలకి అధ్యక్ష స్థానంలో ఉందో దశేంద్రియాణ అధ్యక్షం అది ఈ జ్ఞానేంద్రియాల మీదకు వచ్చినప్పుడు జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంది కర్మేంద్రియాలకు వచ్చినప్పుడు ఆచరణకి పురికొల్పుతూ ఉంది ప్రేరణనిస్తూ ఉంది కాబట్టి జ్ఞానేంద్రియాలతో ఇది సంబంధం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మాత్రమే మనకు నాలెడ్జ్ కలుగుతూ ఉంది ఏది విషయాలకు సంబంధించి నాలెడ్జ్ టేక్స్ ప్లేస్ ఏమని గుణ దోష విచారకం గుణోష దోష విమర్శకం విచారకం విమర్శకం భవతి ఇది మంచిది ఇది చెడు ఇది ఫలానా ఇది కాదు దీంట్లో ఇది ఉంది దాంట్లో లేదు అనేటువంటి విచారం గుణదోష విచారాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ మనస్సు ఇంద్రియాలతో సంబంధం పెట్టుకొని విషయాల మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే కాబట్టి తెలియబడేటువంటి విషయాలు సిద్ధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఇంద్రియాలు సిద్ధంగా ఉన్నాయి కానీ అలా తెలుసుకోవాలి అంటే ఇంద్రియాలు వెనక మనసు ఉండాలి కనుక మనసు కూడా సిద్ధంగా ఉంది కనుక మనస్సు ఇంద్రియాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని విషయ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అక్కడ శబ్దాది విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతుంది క్లియర్ క్లియర్ సెటప్ సరే బాగుంది స్వామీజీ ఇంతవరకు నెక్స్ట్ సత్వం రజ తమస్య అస్స చిత్తస్య మనసు ఇప్పుడు మనసు విషయం కదా మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఇంద్రియాలతో సంబంధం పెట్టుకొని విషయ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుతూ ఉంది అస్య చిత్తస్య ఈ మనసు ఏదైతే ఉందో ఇది దీంట్లో ఏమున్నాయి మనసులో చెప్పండి మనసు కార్యమా కారణమా కార్యం మనసు కారణం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మనసు సోషల్ సెలబీ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది అపంచీకృత పంచమహాభూతాల నుంచి వచ్చింది అంతేనా అది ఎక్కడి నుంచి వచ్చాయి త్రిగుణాల నుంచి వచ్చాయి కదా త్రిగుణాలు కదా కారణమై ఉండే ఇది కార్యమై ఉండే కదా కాబట్టి కార్యంలో ఏముండాలి అని అంటే కార్య కారణాత్ అనన్యత్వం నా కార్యములో కారణమే ఉంటుంది కానీ కారణం కన్నా అన్యమైంది ఉండడానికి అవకాశం లేనేలేదు కనుక సత్వరజస్తమో త్రిగుణాల్లో నుంచి వచ్చింది మాయలో త్రిగుణం కదా నాయన బ్రహ్మాశ్రయ సత్వరజతమో గుణాత్మిక మాయాస్తే మాయా అనేటువంటి దాంట్లో కదా వచ్చింది ఇదంతా కాబట్టి దాంట్లో త్రిగుణాలు ఉండేవి కదా మనసులో కూడా త్రిగుణాలు ఉండి తీరాలి ఎందుకంటే మనసు కార్యం కారణం దాంట్లో ఏమున్నాయి త్రిగుణాలు అది కాబట్టి మనహ కార్యం త్రిగుణ కారణాని త్రిగుణ కారణాన్ని కాబట్టి మూడు గుణాలు కారణాలు అదే చెప్తున్నాడు చూడు సత్వం సత్వగుణము రజహ రజోగుణము తమహ తమోగుణము ఈ త్రిగుణములు మూడు గుణను అస చిత్త గుణ గుణ అది కాబట్టి మనసు యొక్క గుణాలు ఇవి ఎందుకని మనసు కార్యరూపంలో ఉంది కనుక కారణమే కార్యంలో ఉంటుంది గుండలో ఉన్నదంతా కూడా మట్టి ఎందుకంటే మట్టి కా కారణము గుండ కార్యము కాబట్టి కార్యంలో కారణం కన్నా అన్యమైంది ఉండేందుకు లేదు కాబట్టి త్రిగుణాల్లో నుంచి వచ్చింది కనుక త్రిగుణాలే దీంట్లో కూడా ఉంటాయి కాబట్టి మనసులో సత్వరాజ సమగుణాలు ఉన్నాయి సత్వగుణం ఉందనుకోండి అంటే ఇది కూడా కంపార్ట్మెంటల్గా ఉండదు ఎప్పుడు ఏది ఉంటుందో తెలియదు ఒక మనిషిలో కంప్లీట్గా సత్వగుణం ఉంటుందని తెలియదు ఒక మనిషి కనుక చల్లగా ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి అది సత్వగుణం ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాలు ఆలోచిస్తున్నాడు అనుకోండి సత్వగుణం వెరీ వెరీ ఇంపార్టెంట్ సరేనా అర్థమవుతుంది క్రోధము కామము అది ఇది లోభము ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి రజోగుణం అసలు ఏమీ లేకుండా ఎప్పుడు నిద్ర సోమరితనం వే ఇది తమ గుణం ఒక మనిషిలో సత్వమే ఉందని చెప్పగలరా సత్వగుణం ఉండేవాడు కూడా తూగుతుంటాడు ఒక్కోసారి అలసిపోయి ఆ టైంలో వాడి దగ్గర రజ తమోగుణం ఉంది సత్వగుణం అదే అంటాడు నా కోపం రాదు వస్తేనే మనిషిని కాదు అది నువ్వు చెప్పిన అవసరం లేదు కదా మాకే తెలుస్తుంది అక్కడే అప్పుడేంటది వాడు మనిషి మనిషిగా ఉండడానికి సాత్వికంగా ఉండేటువంటి వాడు సత్వగుణం ఉండాలి అది లేనప్పుడు రజగుణం ఉన్నప్పుడు వాడు మనిషిగా అది కాడి ఇదే అయిపోతాడు అర్థమవుతుంది అట్లా ఈ సత్వ రజస్తమోగుణాలు ఒకటే ఉంటుందని చెప్పడానికి లేదు ఒకే పద్ధతిలో ఉంటాయని చెప్పడానికి లేదు కానీ మనం చేయాల్సింది ఏంటంటే సత్వాన్ని పెంపొందించుకుంటూ పోవాలి తమస్సును లేకుండా చేసుకోవాలి రజోగుణాన్ని కూడా సత్వగుణం మిళితంగా చేసుకుంటూ ఈ ప్రపంచంలో కార్యాలు ఆచరిస్తూ ఉండాలి ఎక్కడైతే మనం కార్యాలు చేస్తూ ఉంటామో అక్కడ రజోగుణం ముందుకు వస్తుంది దాంట్లో మనం సాత్వికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇదంతా సాధన తెలుసుకుంటాం కాబట్టి గుణదోష విచారకం సత్వం రజ తమ గు తర్వాత చూడండి విక్రియతే మన విక్రియతే విక్రియతే అంటే వికారాలు పొందుతూ ఉంటది అది చూడండి తమాషా ఇప్పుడు మనసు ఊరికే మారిపోతుంటది పిచ్చిపెట్టి మనసు అంటుంటాం కాదు కాదు అలా మారడానికి కారణం సార్ గుణాలు మారుతా ఉన్నాయి అది గుణాలు మారుతున్నాయి ఆ గుణాలను బట్టి మనసు చరిస్తా క్లియర్ తైహి ఆ ఒక్క అక్షరం తైహి త్రిగుణై తైహి అంటే త్రిగుణై ఈ త్రిగుణముల చేత మనహ విక్రియతే వికారాన్ని పొందుతూ ఉంది సత్వగుణం వచ్చినప్పుడు ఒక విధంగా ఆలోచన చేస్తాడు రజగుణం వచ్చినప్పుడు ఉద్రేకపూరితంగా కర్మలు చేస్తూ ఉంటాడు సరేనా థై త్రిగుణి ఈ మూడు గుణాల చేత విక్రియతే మనసు వికారాన్ని పొందుతూ ఉంటుంది ఇప్పుడు అర్థమైపోయింది మనసు విషయం అంతా ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం జ్ఞానేంద్రియాలంతా చూసేశాం వాటి కార్యాలు చూచాం వాటి గోళకాలు చూచాం కర్మేంద్రియాలు చూచాం వాటి కార్యాలు చూచాం గోళకాలు చూచాం మనసు చూచాం దాని కార్యం చూచాం అది ఎట్లా ఎక్కడుందో కూడా కార్యాలు తెలుసుకున్నాం ఓకే ఇప్పుడు ఈ మనసు ఇంద్రియాలతో సంబంధం పెట్టుకొని విషయ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానం కలుగుతూ ఉంది అని చూచాం మరి ఆ జ్ఞానం కలిగేటప్పుడు రకరకాలు కలుగుతా ఉంది జ్ఞానం ఇదేంటని ఒకే వస్తువుని చూస్తాడు ఒక్కొరికొక రకంగా అనిపిస్తూ ఉంటుంది అదేంటని రుచులు చూడండి అందరూ తింటారా అది కదా కుంపలో ప్రాబ్లం పెద్దోడు తిని చిన్నోడు చిన్నవాడు తినడు చిన్నోడు పెద్దోడు తిని తండ్రి తినడు అయినా చేయాలి ఎన్నేం చేయగలరా చెప్పండి దట్స్ ది ప్రాబ్లం కాబట్టి రుచులు తీసుకున్నా ఏది చూసుకున్నా వాళ్లలో ఏ గుణాలు అయితే మారుతూ ఉంటాయో తైహి త్రిగుణయి విక్రియతే మనసు మారిపోతూ ఉంటది కదా కారణమేంటి సత్వరజ సమ ఉండడమే మనసులో ఈ గుణాలు ఉండడమే ఇవి ఎందుకు ఉన్నాయి మనసులో అంటే ఏ కారణాలు అవి కారణాలు ఇది కార్యం కార్యంలో కారణం కన్నా మరొకటి ఉండేందుకు అవకాశం లేదు కనుక అవే ఉంటాయి వాటిని ఎట్లా అర్థం చేసుకుంటూ రావాలి ఇప్పుడు మనకి ఏం కాక్కడికి వచ్చిన తర్వాత మనం ముందు ఇవి నిలిచిపోయినాయి ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా ఒక్కటొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు వాటిని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను ఓకే ఇప్పుడు త్రిగుణాల దగ్గరకు వచ్చాం సత్వగుణం రజోగుణం మరి సత్వగుణం ఉంటే దాని కార్యాలేంటి లక్షణాలేంటి అట్లాగే రజోగుణం ఉంటే దాని లక్షణాలేంటి తమోగుణం ఉంటే దాని లక్షణాలేంటి ఇప్పటివరకు జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని మనస్సుని వీటిని అంతా ఎట్లా అర్థం చేసుకుంటూ వచ్చారు వీటిని కూడా అర్థం చేసుకుంటే సరిపోద్ది కమా వైరాగ్యం క్షాంతి రౌదార్యం ఇత్యాద్య సత్వ సంభవాత్నౌ జసో సంధి ఎట్లాంటిది వైరాగ్యం క్షాంతి ఔదార్యం ఆద్యా సత్వసంభవామక్రోధయత్నౌ ఉంది కదా అక్కడ అందువల్ల వివ్ వచ్చిన తర్వాత లోభయత్నౌ ఇత్యాద్యాజసోధిత ఓకే ఇప్పుడు చూడండి సత్వరజతమో గుణాలు కదా అది కూడా చదివేయండి ఆలస్యం భ్రాంతి తంద్రాద్యాహ ఆలస్యం భ్రాంతి తంద్రాద్యా వికారాస్తమశోధి పాపోత్పత్తిశ్చ రాజసై ఇక్కడికి సత్వరాజ అయిపోతుంది సత్వగుణం రజగుణం అయిపోతాయి చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ప్లీజ్ లిసన్ సాధకులుగా చాలా ఇంపార్టెంట్ మనకి వైరాగ్యం శాంతి ఇదో వైరాగ్యం ఒక గుణం శాంతి ఒక లక్షణం ఔదార్యం ఒకటి ఇది ఆద్యాహ ఈ మూడు చర్చుడు ఇది ఆద్యాహ మొదలైనవి ఎట్సట్రా ఆద్యాహ ఇంకా చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఉదాహరణకి మనం పద్మూడో అధ్యాయంకి వచ్చామనుకోండి అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతి ఆర్జవం శాంతి ఇక్కడ ఉంది ఆచార్యోపాసనం శౌచం ఇవన్నీ ఉండ్లే ఇంద్రియ నిగ్రహం ఇంద్రియార్దేశ వైరాగ్యం ఇవన్నీ కలిపి లక్షణాలు ఏవైతే ఉన్నాయో జ్ఞాన లక్షణాలన్నీ కూడాను అవన్నీ సత్వగుణం కిందకే వస్తాయి ఇప్పుడు అదే పన్నెండు అధ్యాయంలో పోయినాం అనుకుంటే అద్వేష సర్వభూతాల మైత్రకరుడు యవచ నిర్మమోహి అహంకారహ సమదుఃఖ సుఖ క్షమి సంతృష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పి అవన్నీ కూడాను సత్వగుణం ఉండేవాడియే మరొకటి కాదు ఈ జ్ఞాన లక్షణాలు గానీ భక్తి లక్షణాలు కానీ ఇవన్నీ కూడా కాబట్టి ఇక్కడ ఆధ్యాహ అన్నప్పుడు అవన్నీ వస్తాయి ముఖ్యంగా మూడు తీసుకున్నాడు వైరాగ్యం మొదట సత్వగుణం వైరాగ్యం విరాగస్య భావ వైరాగ్యం మోక్షస్య హేతు ప్రథమో నిగధ్యతేతి మోక్షానికి పోవడానికి ప్రథమ సోపానం వైరాగ్యం భక్తి ఉండొచ్చు కొందరికి వైరాగ్యం లేని కారణం చేత వాళ్ళకి ఎక్కనే జ్ఞానాభిలాష ఉండొచ్చు వైరాగ్యం ఉండదు అందువల్ల విన్న తర్వాత మళ్ళీ పక్కకు వచ్చారంటే ఎలాస్టిక్ లాగానే ఉంటుంది వాళ్ళ పరిస్థితి వైరాగ్యం లేనిటువంటి విషయం అది వైరాగ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ ఎట్లా వస్తుంది సాధన చిత్తంలోనే మనకు కనపడుతుంది వివేకం అయిన తరువాతే వైరాగ్యం వస్తుంది వివేకంలో ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటి దాన్ని మనం విచారం చేస్తాం గనక ఏది నాకు ఉపయుక్తము ఏది అపకారము అనేటువంటిది చూస్తాం గనక అక్కడ వైరాగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వైరాగ్యం అనిత్య వస్తుషు అనిత్య విషయూ వైరాగ్యం కాబట్టి ఈ వివేకములో ఏది నిత్యము ఏది అనిత్యం అనేటువంటి దాన్ని విచారం చేస్తాం గనక కాబట్టి మొదటిది ఒకవేళ ఏది నిత్యమో మనకు తెలియకపోయినా గురువు చెప్తే అర్థం కావాలి కాబట్టి అనిత్యం అనేటువంటిది అర్థం అవుతుంది ఎందుకు అనిత్యం తెలుసా ఏదైతే టైం బౌండ్గా ఉందో కాల పరిచ్ఛేదంగా ఉందో అది అనిత్యం ఒక కాలంలో పుట్టి ఒక కాలంలో లేకుండా పోతుందో అదంతా నిత్యమే ఈ ప్రపంచంలో కాబట్టి అనిత్య విషయూ అనిత్య వస్తుతూ అత్యంత వైరాగ్యం కాబట్టి ఏవైతే అనిత్యమో టైం బౌండ్గా ఉన్నాయో కాల పరిచ్ఛేదానికి లోన్ ఉందో టైం వైజ్ లిమిటేషన్లోకి వస్తున్నాయో వాటి ఎందు విరక్తిభావం కలిగి ఉండడం అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలా చూస్తే ఈ ప్రపంచంలో దేని మీద దేన్ని ఆశించాలి మనిషి ఏదైనా టైం బాగుండే కాదా ఈ దేహం ఒక కాలంలో వచ్చింది ఇంకో కాలంలో ఉండదు ఏదైనా అంతే కదా దృశ్యమాన జగత్తంతా కూడా అంతే కాబట్టి అనిత్య ప్రపంచం అనిత్య ప్రపంచం అంతా అనిత్యమైనప్పుడు ఈ అనిత్యాన్ని తెలుసుకునేది ఎవరు what is left out come and tell that is you have <coughs> <at the> a point edi niki telistu unnadi anithyame anithyamaindani teliskuntunnav chudu anithyam evariki telistuundi anithyane telisavakasam ledhu anithyamu aneetondidi nithyane ke teliyali kabatti anta anithyame ainaapudu nithyamaindi ekkada ledhu ekkada lendante ekkada undi nee dakkare undi no nuve అది తత్వమసి వాక్యార్థం అర్థమవుతుంది దట్ ఈజ్ యూ అది నువ్వే త్వమేవా త్వమేవా అక్కడికి వైరాగ్యం తీసుకుపోతుంది కాబట్టి ఆ బ్రహ్మాస్మి నేనే బ్రహ్మము అనేటువంటి మోక్షాన్ని పొందడమే మన యొక్క పురుషార్థం కనుక పరమ పురుషార్థం గనక ఆ స్థాయికి వెళ్ళాలంటే వైరాగ్యం లేకపోతే వెళ్లేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి ఇది వైరాగ్యం ఇది వైరాగ్యం అంటే అనిత్య భోగవస్తుని అనిత్య భోగవస్తుని జిహాస బుద్ధి జిహాస బుద్ధి జిహాసాబుద్ధి అంటే ఇది నాకొద్దు ఇది నాకొద్దు అనే మనస్తత్వం ఏదైతే నిత్యం కాదు నాకు అవసరం లేదు ఇది జిహాసాబుద్ధి అంటే ఏది విన్నా ఏది సూచినా శ్రవణాది యా జుగుప్స ఉత్పద్యతే సా జిహాసా బుద్ధి వైరాగ్యం ఇతి. కాబట్టి ఏది విన్నా సరే ఏది చూచినా ఏది రుచి చూచినా ఏది వాసన చూచినా జ్ఞానేంద్రియాల ద్వారా మనసు ఏ విషయ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉందో అవన్నీ కూడాను కాల పరిచ్ఛేదంలో ఉన్నవి గనక ఒక కాలంలో ఉండి మరో కాలంలో లేకుండా పోతాయి కాబట్టి ఏవైనా సరే ఈ ప్రపంచంలో అదృశ్యమయ్యే గనక కాల కడలిలో కలిసిపోయేటువంటివే గనక ఇవి నాకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు కాబట్టి జిహాసాబుద్ది జిహాసాబుద్ది ఇవి శ్రవణాదిమేహి కాబట్టి పంచ జ్ఞానేంద్రియ విషయాలు ఈ ప్రపంచం ఉందో యా జుగుప్సా ఉత్పద్యతే అది జిహాసాబుద్ది జుగుప్సా వాటి ఆసక్తి లేకుండా ఉండడం ఎందుకు ఆసక్తి లేదు నాకు కావలసినవి కావు నాకు కావాల్సింది ఇవి వద్దు ఇది పురుషార్థ ఇది పురుషార్థ నిశ్చయం తనకు కావాల్సింది మోక్షమే అని కనుక తెలిస్తే తరువాత వైరాగ్యం తనందరి తానే వస్తుంది వాడికి ఏం కావాలో వాడికి అర్థమైనప్పుడు వాడికి ఏం కావాలో వాడికి అర్థం కాక తను ఆనందాన్ని పొందాలనుకుంటున్నాడు అనుకోండి అనేక చోట్ల ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్పులేదు కారణం ఏంటి అసలు ఆనందం అనేటువంటి వస్తువు ఎక్కడుందో వాడికి అర్థం కావడం లేదు ఇది వివేక పంచమలో పరానంద అది అది దట్స్ ద పాయింట్ ప్లీజ్ ఇదన్నమాట కాబట్టి ఇది వైరాగ్యం అందులో నేను విడిచిపెట్టాలా అని ప్రయత్నం చేయడం కాదు ఇది బాగా అర్థం చేసుకోండి మీరు మనం భోజనం చేసిన తర్వాత త్రేపొస్తా చూసారా త్రేపాలని కాదు మనిషి త్రేపేది త్రేపొస్తే నువ్వు ఆపుకోలేవు దాట్స్ దూ నువ్వు భోంచేసిన దాన్ని బట్టి త్రేపొస్తావు ఒక్కసారి త్రేపొచ్చిన తర్వాత నువ్వు ఆపుకోలేవు నీకు విషయం గనక అర్థమైందంటే ఇది డైజెస్ట్ అయి త్రేపొస్తా ఉంది అట్లాగే విషయం కనుక డైజెస్ట్ అయ్యిందంటే వివేకంలో ఆ తర్వాత త్రేపులాగా వచ్చేటువంటిది వైరాగ్యం వైరాగ్యం అంతేగాని వైరాగ్యం కోసం ప్రయత్నం చేయడం కాదు ఏదో ఒకటి కావాలనిపిస్తుంటే నాకు వద్దది ఇది కాదు ఇది కాదు దాన్ని జిహాస వైరాగ్యం అంటారు కాదు జిజ్ఞాస వైరాగ్యం కావాలి ఏం కావాలి జిజ్ఞాస వైరాగ్యం కావాలి కానీ జ్ఞాతం ఈచ్ఛ నాకు మోక్షం కావాలనేటువంటి వైరాగ్యం ఉండాలి కానీ జిహాస వైరాగ్యం ఇది నాకొద్దు అది నాకొద్దు అది నాకొద్దు ఒక దశలో శాడిస్ట్గా మారిపోతాడు కాబట్టి జిజ్ఞాస ఉండాలి ముందు జిజ్ఞాస వైరాగ్యం రావాలి నేను దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి వైరాగ్యం తనకు కావాలి ఆ తరువాత శాంతి క్షాంతి పరాపరాధ ప్రాప్తవు అవిక్రీయ శాంతి అంటే ఇతరుల్ని అకామిడేట్ చేయడం వెరీ బ్యూటిఫుల్ సుగుణం ఇది సాధకులకు ఉండాల్సినటువంటి లక్షణం బాగా అర్థం చేసుకోండి అంటే ఎవరైతే మన దగ్గర ఉంటారో వాళ్ళని వాళ్ళు అపరాధాలు చేస్తారు ఇది ఒక రకంగా ఒక రకంగా జ్ఞాని దగ్గరే మనం చూడగలం లేకపోతే జ్ఞాన సముపార్జనలో ఉంటారు చూసారా ఒక స్థాయికి వచ్చి అటువంటి వాళ్ళలోనే కనపడుతుంది శాంతి అంటే క్షాంతి అంటే ఓర్పు అనుకుంటారు కాదు కాదు శాంతి అంటే పరాపరాధ ప్రాప్తవు పరుల యొక్క అపరాధం పరాపరాధ ప్రాప్తవు ఇతరులలో మనకి డిఫెక్ట్స్ కనిపించినప్పుడు అవిక్రియ ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉండడం చూసారా అంటే ఇతరులలో దోషాలు కనిపించినప్పుడు ఇతరులు తప్పులు చేసినప్పుడు తప్పు అక్కడ జరిగింది నువ్వెందుకు చెల్లిస్తానవు అవిక్రియ అది అలా తప్పు చేసిన వాడిని నీ దగ్గర పెట్టుకోవాలంటే ఎంత విశాలమైన హృదయం కావాలి కాబట్టి ఈ ప్రపంచంలో బాగా అర్థం చేసుకోండి ఒకరిని ఒకరు మార్చడం అంత సాధ్యమైన పని కాదు కొందరు అంటారు ఆయన మహాజ్ఞాని ఎంతమందిని మార్చాడండి ఆయన వరే నీ పిచ్చాడు నీ కనపడతారేంటి మారినాడు మారినవాడు కనపడ్డు మారినవాడు కనపడ్డు ఎవరు మారాడో తెలియదు ఎవరు మారలేదో తెలియదు ఇతరులో ఉండేటువంటి ఆధ్యాత్మిక లోతుల్ని మనం మెషర్ చేయడానికి మన దగ్గర ఏ విధమైనటువంటి కొలత యాడ్స్టిక్ లేదు అది బాగా అర్థం చేసుకోవాలి అసలు ఆ పని కూడా మంది కాదు అర్థమవుతుంది అట్లా కొందరిలో వాళ్ళలో ఔదార్యం ఆ విధంగా ఉంటుంది అందుకని ఎన్ని తప్పులు చేస్తున్నా సహిస్తారు కారణం ఏంటో తెలుసా తప్పులు వాడు చేస్తున్నాడు వాడిని సంస్కరించాల్సిన బాధ్యత నాకుంది ఇది ఋషులు చేసింది జ్ఞానులకే మనం బోధించాల్సిందే జ్ఞానం లేనివాడికి జ్ఞానం లేనివాడికి జ్ఞానాన్ని బోధించాలి జ్ఞానం లేనివాడు తప్పుడుకు లేస్తూ ఉంటాడు వాడి అపరాధాలను చూస్తూ పోతే ఎట్లా అవసరమైతే వాడికి కొద్దిగా టీచ్ చేయాలి ఒకేలా బెదిరించినట్టుగా ఉండాలి కానీ మనిషిని మాత్రం ద్వేషించడానికి అవకాశం లేదు వాడిని ప్రేమిస్తూ ఉంటేనే మనం వాడిని పెంచగలం కానీ లేకపోతే పెంచలేం ఒకవేళ మనం ఎంత ప్రేమించినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ పాడు బుద్ధి అట్లాగే పోయిందనుకోండి వాడికి నష్టం ఆయన నీకేం నష్టం ఈ భావన ఎప్పుడు మనసులో ఉండేటువంటి వాడు జ్ఞానమార్గంలో చెరించేవాడు కనుక అసలు ఋషికి తచ్చే కాదు సాధకుడు గుణాను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చినటువంటి ఉత్తమ సాధకుడు ఈ క్షాంతి అనేటువంటి గుణాన్ని తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఇతరులని అట్లాగే ఔదార్యం నెక్స్ట్ అండి ఔదార్యం ఇదొకటి ఉదారస్య భావ ఔదార్యం ఇది చాలా పెద్ద విషయం ఆయన ఇది ఔదార్యం అంటే జనరాసిటీ అనుకుంటుంటారు కదా కానీ దీనికి ఔదార్యము అంటే ఎప్పుడు కొంతమంది ధనం ఇస్తారు ఇతరులకి అదంతా ఆయన ఔదార్యం చూడండి అంటాడు కొందరు ప్రేమిస్తారు ఇది అది కానీ ఔదార్యం అనేటువంటిది ఉదారస్యభావ ఔదార్యం ఇది సత్వగుణం వచ్చినప్పుడే వస్తుంది ఇది పూర్ణ సత్వం ఉంటేనే వస్తుంది ఈ ఔదార్యం ఎక్కడ ప్రారంభం కావాలి ఇప్పుడు కొందరుంటారు నీ భర్త చాలా ఔదార్యం అంటే ఆవిడ నీటి చూసి కారణం ఏంటంటే నీకు ఆయన ఉదార స్వభావం కలిగిన వాడు ఇంట్లో కాదు నీకు ఉదార స్వభావం ఈజ్ జనరస్ స్వామిజీ ఎట్లా చెప్పగలవా హీఈ్ జనరస్ ఆవుడిను నేను పది రూపాయలు అడగానే ఇచ్చాడు అదే నిజమే స్వామిజీ ఒక వెయ్యి రూపాయలు అడిగి ఇచ్చాడు ఎప్పుడు ఇమ్మంటారంటే అవసరం లేదా అప్పు అన్నాడు అందువల్ల ఆయన ఔదారం కలిగినటువంటి వాడు హీఈ్ వెరీ జనరస్ అంటే నీకు వెయ్యి రూపాయలు ఇచ్చి అసలు అవసరమే లేదన్నవాడు ఆవిడకి రెబ్బను కొనుక్కోవడానికి ఇవ్వడం లేదు చాలా నుంచి ఆవిడ వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి చెప్పు ఈ జనరాసిటీ అక్కడ ఫెయిల్ అయిందంట నన్ను అర్థమవుతుంది హీఈస్ నాట్ జనరస్ నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాడంటే వెనకేదో పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సార్ ఏదో ఉండదు నీకు అర్థంగా ఉంది జనరస్ అనేటువంటి మాట ఔదార్యం అనేది ఉదారస్య భావ తత్వం అది ఏంటంటే ఒక విషయంలో ఒక డీప్గా వెళ్ళాలి అప్పుడే మనకు విషయం అర్థమవుతుంది ఔదార్యం ఉండేవాడు అన్నింటిలో ఔదార్యంగా ఉంటాడు నీ విషయంలో ఔదార్యంగా ఉన్నాడు ఇంకొకరి విషయంలో ఔదార్యంగా లేకుండా ఉండలేడు దయగలిగిన వాడు అందరి విషయంలో దయగలుగుతూ అంతేగాని ఒకరి విషయంలో దయ ఒకరి విషయం కోపం ఉండేవాడు చూడండి ఎవరినైనా కోపడతాడు చివరికి వాడు ఎంతవరకు పోతాడంటే అందరి మీద కోపడి ఇంకెవరు మీలో పోతే వాడి మీద ఎవడు కోప్పతాడు అది కోపం యొక్క లక్షణం అర్థం కదా కార్ ఎట్ల డ్రైవింగ్ డ్రైవ్ చేస్తూ ఉంటే వస్తుంది వంట ఎట్ల వస్తుంది వండుతూ ఉంటే వస్తుంది ఔదార్యం ఎట్లొస్తుంది ప్రేమిస్తూ ఉంటే వస్తుంది అంతే ఇంకా ఇంకో రకం వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏమేమి లోపాలు ఉన్నాయని చూసుకుంటుంటే కాదు అది వేరే వాళ్ళు ఇప్పుడు పెద్దలు తల్లిదండ్రులు చెప్తారు బిడ్డలకి వాళ్ళని బాక్ కోసం చెప్తారు అంతేగాని ద్వేషం కోసం చెప్పారు అట్ల గాని వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా ఉండరు కాబట్టి వాళ్ళలో ఏ లోపాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కాబట్టి టోటల్గా ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం ఏదైతే ఉందో అది అలా యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు ఔదార్యమైన లక్షణం రావాలంటే సత్వగుణం పూర్ణంగా ఉండాలి నువ్వు తృప్తిగా ఉండాలి సార్ నువ్వు తృప్తిగా ఉండాలి నువ్వు అసంతృప్తిగా ఉండవు నీకు ఇష్టమా ఇప్పుడు నువ్వు తృప్తిగా ఉన్నావా లేవు నువ్వు ఇలా ఉండడం నీకు ఇష్టం లేదు కాదు కాబట్టి ఇప్పుడు ఎలాగైతే నువ్వు ఉన్నావో అలా ఉండడం నీకు ఇష్టం లేదు కనుక ఇంకొక విధంగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు గనక శృతి మందిరానికి వచ్చి కూర్చున్నావు అధికారణం అండర్స్టాండ్ కదా మరి నువ్వే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు నాకు ఇష్టం కావాలని నువ్వు ఊహించడం ఎంత సత్యం ఇది చెప్పండి నువ్వే నీకు ఇష్టంగా లేవు నేను నాకు ఇష్టం లేకపోవచ్చు కానీ నువ్వు మాత్రం నన్ను ఇష్టపడాలంటే వాట్ ఈజ్ ఇట్ వాట్ ఈజ్ ఇట్ కాబట్టి మొదట నువ్వు నీకు ఇష్టంగా మారాలి అందువల్ల ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవద్ది మా ఆత్మలు చెప్పింది అది నువ్వు నీకు ప్రియంగా ఉండాలి నువ్వు నీకు ప్రియంగా ఉండాలంటే యు ఆర్ అడెక్వేట్ నువ్వు తృప్తిగా ఉండాలి నిత్యతృప్త నిత్యతృప్త అనేటువంటిది నీలో రావాలి అనుకుంటే ప్లీజ్ ఈ ఔదార్యమైనటువంటి లక్షణం నీలో వచ్చి ఉండాలి నీలో వచ్చి ఉండాలి ఇప్పుడు చూడండి మనం మీరు ఒక హోటల్కి వెళ్ళారు హోటల్కి వెళ్ళి భోజనేస్తారు లేదు టిఫిన్ చేస్తారు తృప్తిగా టిఫిన్ చేశారు హాయిగా ఉంది అంత ముందు ఆకలితో ఉన్నారు ఆ హోటల్లో బోన్ చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత హాయిగా ఉన్నారు ఇప్పుడు బయట వచ్చారు ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ మధ్యలో ఒక కనపడ్డాడు నమస్కారం పెట్టాడు చూస్తే చాలా బాధగా ఉన్నాడు ఏడుస్తున్నాడు ఏమిటయ్యా నువ్వెందుకు ఏడుస్తున్నావు సార్ మూడు రోజులు అయిపోయింది సార్ బోన్ మూడు రోజులు అయిపోయింది సార్ డబ్బు లేదు సార్ సార్ ఏమన్నా సార్ కొనుక్కొని తింటాను సార్ చచ్చిపెట్టి ఉంటున్నాను సార్ నీ దగ్గరకు ఐదు రూపాయలు మాత్రమే ఉంది నీ దగ్గర రూపాయలు చూడండి జనరాసిటీ అంటే ఎట్లా వస్తుంది పెద్ద పెద్ద చేయని లేదు ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా వెళ్ళిపోతావు ముందుకి అదే ఔదార్యం ఉండేవాడు ఏం చేస్తాడంటే ఐదు రూపాయలు ఉంది కదా తనకి ఇంకేం మిగలడు ఉంటాయి ఆ ఐదు రూపాయలు తీసి ఇదిగో నాయన తినిపో అన్నట్లు నిలబెడితే వాడు వెళ్ళి ఏదో కొనుక్కొని తింటూ ఉంటాడు తను తృప్తిగా ఉన్నాడు వాడికి పెద్దది కాదు ఒక ఐదు రూపాయలు ఇచ్చాడు వాడు తృప్తి చెందాడు ఇతను పోతూ ఉంటే కూడా వాడు దండం పెడుతున్నాడు ఈ ఇస్ హ్యాపీ మంచినీళ్ళు తాగేశాడు ఏదో అక్కడ ఉన్న తిన్నాడు నాలుగు దోశలు తిన్నాడు ఆగి ఉన్నాడు ఇప్పుడు పోతూ ఉన్నాడు ఇతను ఎంత తృప్తిగా ఉంటాడు తెలుసా ఇంతకుముందు తిన్నప్పుడు ఎంత తృప్తి ఉండిందో మించిన తృప్తి ఇప్పుడుంది ఎందుకో తెలుసా తృప్తి నాకు కలిగింది ఆ తృప్తి ఇంకొకడికి కూడా కలిగింది దాతవ్యం ఇతి యత్ దానం తద్ధానం సాత్వికముచ్చతే హే అర్జున దాతవ్యం ఇవ్వదగింది ఏదో అది మనం ఏమేమో చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చ సరేనా దాతవ్యం ఇది యత్ తత్ దానం ఆ విధమైనటువంటి దానగుణంలా అది ఆ దానం ఏదైతే ఉందో అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు తత్ సాత్వికం అది సాత్విక ఔదార్యం ఇది ఔదార్యం ఇంకేం లేదు ఎవరికి ఇస్తున్నాడు దియతే అనుపకారినే అనుపకారినే నీకు మళ్ళీ వాడు ఉపకారం చేయడు ఉపకారికి ఉపకారం ఎవడైనా చేస్తాడు కానీ అనుపకారిణే దియ్యతే అనుపకారిణి అంటే ప్రత్యుపకార అసమర్థాయ ప్రత్యుపకార అసమర్థాయ అంటే నువ్వు ఉపకారం చేశావు తిరిగి నీకు ఉపకారం చేసే స్థాయిలో వాళ్ళు ఇప్పుడు ఐదు రూపాయలు ఇచ్చావు కదా ఇది పోగొట్టుకోవడమే కదా ఇది ఇంక మళ్ళీ వస్తాడు రాబట్టుకుంటాడా లేదు లేదు అదే నువ్వు నీ ఫ్రెండ్కి ఆఫీస్లో ఉండేవాడికి ఓ టీ దాదాపు రా అని వచ్చి ఒక ఐదు రూపాయలు వాడు ఖర్చు పెడితే వాడు ఎప్పుడు నేను సినిమా తీసుకుపోతాడు కానీ ఈ బిక్షగాడు సినిమా తీసుకపోవడం నువ్వు వాడితో కలిసిపోలేవు వాడు అడిగాడు నిన్ను నువ్వు ఇచ్చేసావు ప్రత్యుపకారిణే కదా వాడు ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం జరిగిందో దియ్యతే అనుపకారనే ప్రత్యుపకారిణి కాదు అనుపకారనే నీకు ఉపకారం వాడు చేయలేడు అయినప్పటికీ కూడా నువ్వు ఇచ్చావు అంటే ఉపకారం చేయడానికి ప్రత్యుపకార అసమర్థాయ సమర్థాయా సమర్థాయ అపి అనపేక్ష ఇది ఎట్లా ఉంది వాడు నీకు చేయలేడు నీకు ప్రత్యుపకారం చేయలేడు మళ్ళీ తెలిసి నువ్వు ఇచ్చేసావు ఇది ఔదార్యం చిన్నది చాలు ఎన్ అర్థమవుతుంది అదే పెరిగినప్పుడు శిబిచక్రవర్తి కండలు ఘోషించుండొచ్చు నీ ఎముకే ప్రధానమైంది మాకు కావాలనుకున్నప్పుడు దీచి మహర్షి తన దేహంలో ఉన్నటువంటి ఆ స్పైనుల కాలాన్ని వెన్నెముకని త్యాగం చేసి అంతంత మనం చేయలేకపోవచ్చు చిన్న చిన్నవి కూడా ఎందుకని ఇది ఆదాన ప్రధాన శాల ఈ ప్రపంచంలో ఇది అర్థమైతే ఔదార్యం వస్తుంది ఇది ఆదాన ప్రధాన అంటే ఔదార్యం వస్తుంది అంతే ఇంకేం అంటే ఇది కేవలం ధనానికి సంబంధించిన విషయం కాదు ఎంతో కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు నువ్వు ఎవరికైనా ధన సహాయం చేస్తే కష్టాల్లో ఉండేవాడికి నీ దగ్గర ధనాన్ని పుచ్చుకున్న తర్వాత ఎప్పుడు వాడు నీ కృతజ్ఞతగా ఉంటాడు ఎందుకంటే నా బాధలో నన్ను కానీ ఎంత కోట్లాది డబ్బులు పోసినా కూడాను తీర్చలేనిటువంటి దుఃఖాలకు గురైనప్పుడు తన దగ్గరే ధనం ఉండి కూడా ఉపయోగం లేనప్పుడు ఒక మంచి మాట వాళ్ళని ఆ బాధల్లో నుంచి బయటపడేస్తుంది దాని విలువ ఎంత నువ్వు కోట్లు ఇచ్చినా బాధ తీరతావు తన దగ్గరే కోట్లుంది కానీ నువ్వు ఇచ్చిన ఒక మంచి మాట ఉందో చూచావా సదుపదేశం చూచావా అది అతన్ని ఆ బాధల్లో నుంచి బయటపడేసిందంటే దాన్ని ఎన్ని కోట్లకు సమానం అని చెప్పి నువ్వు అనాలి కాబట్టి ఔదార్యం అనేటువంటిది అంటే ఒక ప్రేమగుణం మనలో ఉండాలి అలా ఉండాలంటే ముందు మనం ఫుల్గా ఉండాలి అది ఎప్పుడు మనం ఫుల్గా ఆనందంగా ఉండగలం అడిగిపేటగా ఉండగలం అంటే మనకు జ్ఞానం కలిగినప్పుడే ఉండగలం కాబట్టి జ్ఞానం మనలో వచ్చిన తర్వాత మనం నిత్యతృప్త నిరాశ్రయ మరొక దాని మీద ఆశ్రయించుకోకుండా తృప్తిగా మనం ఉంటాము అలా తృప్తిగా ఉన్నటువంటి వాడు ఇతరులను తృప్తిపరచగలడే కానీ అసంతృప్తితో ఉండేటువంటి వాడు ఇతరులను తృప్తిపరచేటువంటి అవకాశం చూడండి ఇది చాలా పెద్దది రేంజ్ ఔదార్యం అంత తేలికైనటువంటి విషయం కాదు ఇట్లా ఈ ఔదార్యపు బుద్ధి మనలో కలుగుతుంది సాత్వికై విచారై సాత్విక ఇచ్చై కాబట్టి ఈ సత్వగుణం ఎప్పుడైతే మనలో వస్తూ ఉందో దానివల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అర్థమవుతుంది అంతేకాదు ఆయన ఇప్పుడు చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను పర్సనల్గా నా జీవితాన్ని అడిగితే ఎంతమందికి ధనం ఉన్న వాళ్ళు ఏవేవో చేసిన వాళ్ళు చేయలేనంత సహాయం బిచ్చగాడి లాంటి వాడిని సాధు నా ద్వారా వాళ్ళకి అందింది బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళని నవ్వగలిగారు భర్తలను పోగొట్టుకున్న వాళ్ళని నవ్వగలిగారు భార్యలను పోగొట్టుకున్న వాళ్ళని సర్వం ఆస్తుపాస్తులు పోగొట్టుకున్న వాళ్ళని నవ్వగలిగారు ఆనందంగా జీవించేవాళ్ళు ఈరోజు అట్లనే అందరినీ నువ్వు మార్చగలవా స్వామి నువ్వు వాళ్ళని కూడా మార్చాలని నేను అనుకోలే అది అనువైన క్షేత్రం వాళ్ళ జీవితం కూడా అట్లా ఉంది అందుకని మారేమో అలా చూచినప్పుడు ఎంత పుణ్యం ఎంత పుణ్యం ఎంతమంది జీవితాల్లో జ్ఞానదీపం వెలిగింది అంటే సత్వగుణం రాందే ఇవన్నీ రావు ఇప్పుడు ఆలోచించండి మీరు నేను తొలి నుండి కూడా జ్ఞాన యజ్ఞాల్లో కూడా ఒక్క విషయాన్ని స్పష్టం చేసి మీకు చెప్పేవాడిని అదేంటో తెలుసా సత్వగుణం రాందే పదే పదే చెప్పాను మీకు చరివిత చర్వణంగా మాట్లాడాను నేను చెప్పిన మాట మళ్ళీ రెండోసారి చెప్పాను అవసరం కూడా లేదు నాకు ఋషుడి యొక్క అనుగ్రహం చేత ఆ విషయంలో నేను కోటీశ్వరుణ్ణి ఎంత ఖర్చు పెట్టినా నా దగ్గర ఉండినే ఉంటుంది జ్ఞానం కానీ ఒక్క విషయం నేను నేను రిపీటెడ్గా చెప్పేవాడిని పునః పునః చెప్పేవాడిని సత్వగుణం రాంది వేదాంతం రాదు సత్వగుణం రాందే నేనెవరనేటువంటి విమర్శ బయలుదేరదు సత్వగుణం రాందే జ్ఞానం వైపు మనిషి తిరగడు కనుక ఎప్పుడు సత్వగుణానికి సంబంధించినటువంటి లక్షణాలని మనం తయారు చేసుకుంటూ ఉండాలి అవి అహింస క్షాంతి ఆర్జవం ఆచార్యం అన్నీ అవి అట్లాగే వైరాగ్యం శాంతి ఔదార్యం చది సత్వసంభవా సత్వగుణాత్ సంభవంతి ఇవన్నీ కూడా సత్వగుణంలోంచే వస్తాయి ఎప్పుడైతే సత్వం ఉంటుందో నువ్వు తృప్తిగా ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు పిల్లకపోయినా వస్తాడు కృష్ణుడిని హృదయంలోకి శోభన జీవితాన్ని చూడ్డానికి పరమేశ్వరుడు కదిలి వస్తాడని పురాణాలు కళ్యాణకరమైనటువంటి జీవితం శోభన జీవితం అంటే ఎవరి హృదయం అయితే నిత్య కళ్యాణంగా ఉందో ఎవరి హృదయంలో ప్రేమపూరితమైనటువంటి భావాలు కదులుతూ ఉన్నాయో అక్కడికి రాకుండా ఎక్కడుంటాడు భగవంతుడు చెప్పండి ధనం ఉన్నది కంసూరు దగ్గరికి పోయాడా వెన్న ఉందని వెన్న ఆఫ్టర్ ఆల్ వెన్న ఆ గోపిక రోజు చుట్టూ తిరిగాడు ఎందుకో తెలుసా వాళ్ళ దగ్గర వెన్నుంది వెన్న ఏంటి సత్వగుణం వెన్న సత్వగుణం వెన్న తెల్లగా ఉంటుంది వెన్న పౌష్టికమైనటువంటి ఆహారం వెన్న మెత్తగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఎవరి హృదయం చల్లగా ఉంటుందో ఎవరి హృదయం మెత్తగా ఉంటుందో ఎవరి హృదయం అయితే తెల్లగా సత్వగుణంతో నిండిపోయి ఉంటుందో వాళ్ళ హృదయంలోకి వస్తాడు రాకుండా ఎట్లుంటాడు ఆయనకి కావాల్సినవన్నీ అక్కడే ఉంటాయి వెన్నెల గోపాల వెన్నలు తిన్ను రావేల చైతన్య గీత వెన్నెల నవ్వుల గోపాల చంద్రుడు వస్తే వెన్నెల ఎట్లాగో తె వస్తుందో స్వామి నవ్వుతూ ఉంటే కృష్ణచంద్రుడు కృష్ణచంద్రుడు ఆ నవ్వు అట్లా ఉంది వెన్నెల నవ్వుల గోపాల వెన్నలు తిన్ను రావేల రావేల ఏ ఎందుకు రావు చూసారా నువ్వు యూ కెన్ క్వశ్చన్ భగవాన్ అందరూ పాహే పాహే ఏ భగవాన్ రక్ష రక్ష అయ్యా నున అది రక్షించు నువ్వు కృపదూడు నా దగ్గరకు రా దేహి దేహి పాహి పాహి నువ్వు అది కాదు ఏ ఎందుకు రావు చూసారా నీకు భగవంతుడి మీద ఎంత కమేండ్ ఎందుకు రావాయ్యా నా దగ్గరికి అసలు ఒక ఒక కీర్తనలో అయితే అడ్వాన్స్ అయ్యాను నేను అప్పుడు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్సీకి తల్లపులు తల్లు పులులేని నీ గుడి లో నీ రాకను ఆపేవారెవరు తల్ల పులు ఆగిన నాహృదిలో తల్ల పులు ఆగిన నాహృదిలో తడబడతావేమి రావేమి భగవంతుణ్ణి తడబడతావేమి రావేమి కడలి హృదయం కడలి అలలవోలే మనసాయే ఒక్కసారి ఔదార్యం అనేది కనుకొస్తే హృదయం అంతా ఆకాశం అంతా అయిపోతాయి అందరిని అకామిడేట్ చేసేయచ్చు గాలి అన్నిటినీ అకామిడేట్ చేయలేదు అగ్ని అన్నిటినీ అకామిడేట్ చేయలేదు పృథ్వీ అన్నిటినీ అకామిడేట్ చేయలేదు జలం అన్నింటినీ అకామడేట్ చేయలేదు ఆకాశం అన్నింటినీ అకామిడేట్ చేస్తుంది అందుకని అవకాశ ప్రదాతు ఆకాశ కాబట్టి మన గుండె గగనం హృదయాకాశం అన్నిటినీ నిప్పుకోగలం అందరిని అకామడేట్ చేయగలదు అది ఔదార్యం అదే శాంతి ప్లీజ్ అందువల్ల వెన్నెల నవల గోపాల వెన్నెలు తిన్నో రావేల noula gopala vennalu thinannu ravela phula sogasu gaaliki tellusu phula sogasu gaaliki tellusu birisina namasu nike tellusu vennela noula gopala vennalu thinannu ravela మంచి మాటల మల్లలున్నాయి తీయని పాటల తేనెలున్నాయి మంచి మంచి మాటల మల్లలున్నాయి తీయని పాటల తేనెలున్నాయి ఆరగించరా వేల అందాల బాల ఆనందమందించిందండి పోవేలా గోపాల కన్నలు తిన్నోరావేలా ఆ రోజు వచ్చావు కదా గోపికల ఇంటికి కదా రాధ ఇంటికి వెళ్ళావు కదా కూచేళ ఇంటికి వెళ్ళావు కదా విధుడింటికి వెళ్ళావు కదా నా ఇంటికి ఎందుకు రావు ఇది ఇంటలెక్చువల్ హానెస్టీ భగవంతుని నిలదీయాలి ఆడి చేరి ఇది కుదరదు అది అనేది ఎందుకు మనం చేసిన తప్పులన్నీకు జ్ఞాపకోవచ్చు ఏ శుభ్రంగా ఉన్నావు రావయ్య ఎందుకని నీ కావసాయి మా దగ్గర మంచి మంచి మాటల్లా మంచి మంచి మాటల్లా మల్లెలో ఉన్నాయి తీయని తేనెల పాటలున్నాయి మంచి మంచి మాటల మల్లెలున్నాయి నీకు మల్లెలు అంటే చాలా ఇష్టం కదా కృష్ణ మాధవా రా మా మంచి మంచి మాటలు చూడు ఏమైనా ఖర్చా ఖర్చ ఖర్చ తీయని పాటల తేనెలున్నాయి ఆరగించరా వేలా అందాల బ ఆరగించరా వేల అందాల బాల ఆనందమందించి ఉండిపోవేలా ఆనందమందించి ఉండిపోవేల వెన్నెల నువ్వుల కోపాల వెన్నెలు తిన నూ రావేలా పువ్వుల సొగసు లికి తెలుసు పువ్వుల సొగసు గాలికి తెలుసు విరిసినన్న మనసు ఏంటి పువ్వుల సొగసు గాలికి తెలుసు విరిసినన్న మనసు నీకే తెలుసు నో వెన్నెల నోల వెన్నలు తిన్నూరా వేలా సత్వగుణం ప్రధానమై వైరాగ్యం శాంతి ఔదార్యం ఇటువంటి చక్కటి సత్వగుణాలతో మన హృదయం నిండిపోయేటప్పుడు ఇటువంటి సాత్వికమైనటువంటి భావాలు కదిలేటప్పుడు ప్రతి హృదయం ఒక వెన్నలాగా నవనీతంలాగా తయారైతే అది గనక నవనీత చౌరుడు నీ హృదయంలో ఎప్పుడు ఉంటాడు కృష్ణుడు ఎప్పుడు నీ హృదయంలో ఉండేటప్పుడు నీకేం కొరత అంటున్నా నీ ప్రపంచాన ఏవో అవసరం నీకు నిత్యతృప్త నిరాశ్రయ ఈ శ్లోకంలో మొదట సప్తగుణ సంభవా సత్వగుణ సంభవంతి అవి చూచాము తర్వాత రజోగుణం తమోగుణం కూడా వస్తాయి అవి నెక్స్ట్ వీక్ చూద్దాం ఓ పూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీ ఓ శాంతి శాంతి